పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాఘనుడ మహోన్నతుడా పరలోకమందున మా తండ్రి కృపా సత్య సంపూర్ణుడా సర్వ యుగములలో ప్రభన తండ్రి సజీవుడవు నిన్న నేడు నిరంతరం ఏకరితగా ఉండి మారని దేవుడు మార్పు చెందని దేవుడు ప్రభా నమ్మకమైన దేవుడవు జీవాధిపతివి ప్రభ జీవమిచ్చు వాడవు నీకే వందనాలు వందనాలు వందనాలు ప్రభ తండ్రి అతన్ని సమీపించరాని తేజస్సులో నివసించే ఏసయ మా మధ్యకు దిగి తండ్రివి ప్రభాన తండ్రి మమ్మల్ని ప్రేమించి ప్రభ మా కొరకై నీకు ప్రాణంను ప్రభ బలిగా అర్పించిన దేవుడవు లేదంటే నీకే వందనాలు మీరు చేసిన బలియాగంను బట్టి ప్రభ మాకు రక్షణ జరిగింది విడుదల జరిగింది ప్రభాన తండ్రి నీకు వందనాలు అయ్యే స్తో ప్రణాళికలు ఎంతో గొప్ప వినాయన ప్రభన తండ్రి మనుషుల మనుషుల హృదయాలకు కూడా ప్రభ నా తండ్రి అవి అర్థం కానంత గొప్ప ప్రణాళికలు తండ్రి నీ కుమారులుగా కుమార్తెలుగా మమ్మల్ని ఎన్నుకున్నావు ప్రభా నడిపిస్తున్నావు పోషిస్తున్నావు జీవింపచేస్తున్నా వేస నీకు వందనాలు కడవారి దినీకు కూడా ప్రభ నీకు నమ్మకమైన బిడ్డలుగా సాక్షులుగా జీవించే కృపదయ చేయండి ప్రభ మా సొంతంగా మేము ఏమీ చేయలేము నాయన నీకు నీకు ఈ సాయంత్రకాల సమయం మందు కూడా ప్రభా అతన్ని ప్రతి ఒక్క బిడ్డను నడిపించండి ఆటంక పర్సన ప్రతి విధిన అందకరం అంత చీకటి శక్తులని ఏసు శక్తిగల నామంలో కాల్చి వేస్తున్నాం ప్రభానిక కృపలు ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి తీర్చండి ప్రబంధ విజ్ఞాపనలకు ప్రభాజీవి యోగాండి తండ్రి ఏసీ అన్న తండ్రి మా యొక్క ప్రభ మేము మేము మా ప్రత్యేక ప్రార్థనలో చెప్తున్నాగా నా తండ్రి ప్రతి ప్రార్థనకు ఆలకించి చెవి యోగ్య దేవుడు స్వస్థత కార్యంలో ఆశీర్వాద కార్యములు జరిగిస్తున్నవాడవు ప్రభన తండ్రి నిన్ను విడిచి మేము ఒక క్షణం కూడా బ్రతకలేమని ప్రభ ప్రతి తెలుసుకున్నట్లు నీ కృప ద్వారా మమ్మల్ని రక్షించినాం నా ఎస్ఐ సాయంత్రకాల సమయం అందరూ నీకు వాక్యం చేత మాట్లాడండి మమ్మల్ని హెచ్చరించండి దర్శించండి ప్రభ నీకు నా ఎస్ అతని నీకు భవిష్యత్ కార్యంలను గురించి ప్రభ నా అతను మాతో మాట్లాడుతున్నాగా అతని మర్మంలో తెలియజేస్తున్నాగా ప్రభ మా హృదయాలను విప్పండి అతని విధులైన వాక్యను బట్టి నీకు వందనాలు ప్రభ ప్రతి కార్యంలోన తండ్రి సర్వం మహిమా ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ ఏసు శక్తి గలి నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ వేలాది దూతల గలములూ కొనియాడబే సయే నారాధనా తుమర స్వరముల గెలా ది దూతల గలములూ కొనియాడబుననా కేనాధన మహదానందల పరవశ మే నాలో ప్రతీక్షణ మహదానందే నలో పర వశ మే నినస్ంచిన ప్రతీక్షణం సుమరస్వరముల ఘాన వేలాది దూతలగలములతో కొనియాడబడుచున్న నా ఏసయ్యా నీకే నారధనా ఎడారి త్రోవలోనే నడచినా ఎరుగని మార్గములో నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా ఎడారిత్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా నివే నివేనానందము నివే నివేనాదరము నివే తు నివేణము నివేనాదరము తుమధుర స్వరములగా నలతో వేలాది దూతల కలములతో కొనియాడబడుచున్న నా ఏసయ నీకే నా ఆరాధనా సంపూర్ణమైన ని చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువకా నా ధైర్యము నీ వేద సంపూర్ణమైన ని చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను విడువకా నా ధైర్యము నీవేగా నీవే నివేనా జయగీతము నీవే నివేనా స్థుతి గీతము నీవే నివేనా జయగీతము నీ వేళ స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది నదు గణములతో కొనియాడబడుచున్న నా ఏసయ్యా నీకే నారాధనా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్న వేగా వేలాది నదులన్ని నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించు చున్న వేగా నివేనివేనాతిశయము నివేనివేనాతిశయము నివేనివేనాతిశయము నికే నారాధన స్తోమధురస్వరముల ఘాన వేలాది దూతల గలములతో కొని ఆడబడుచున్న నా ఏసయ్య నీకే నా ఆరాధన మహి మహదానందమి నాలో నిను నిన్ను స్థుతించిన ప్రతీక్షణం మహదానందమే నాలో పరమశే నిన్ను స్థుతించిన ప్రత్యక్షణం స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నాయ నీకే నా ఆరాధన అలలియా థ్యాంక్ యూ సిస్టర్ ప్రిజరాట్ మన ప్రభువును రక్ష ఎప్పుడైనా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఆరాధనలో మీ అందరికీ నా శుభ వందనములు తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వరాజ్ బ్రదర్ క్యాథరిన్ సిస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు దేవునికే మహిమ కలుగును గాక పరిశుద్ధుడు తండ్రి కృపా సత్య సంపూర్ణుడు అయి ఉన్న తండ్రి నీకు వందనాలు ఇదిగోన్న ప్రభ ఈ రాత్రికాల సమయంలో ప్రభ నీ వాక్యాన్ని తండ్రిని ప్రకటించటకు ప్రభ నీ చిత్త నాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ఇదిగో ప్రభ నీ వాక్యాన్ని నేను ప్రకటించబోతుండగా నా స్వన్నిధిని స్వబుద్ధిని తొలగించి నా ప్రవర్తన అంతటి అంది నీ అధికారానికి లోపరుచుకుంటున్నాను ప్రభ మీరు నా స్థానంలో నాలో ఉండి నాయన మీరు వాక్యం ద్వారా నాతో మా అందరితో మాట్లాడమని యేసు క్రీస్తు తండ్రి నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయము ఏడో వచనంలో లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయము ఏడో వచనంలో ఏముందంటే దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దివారాత్రులు తన్ను గురిచి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా కాబట్టి చూడండి దేవుడు అంటే ఏసుక్రీస్తు ప్రభువే ఆయననే ఒక్కడే దేవుడు కాబట్టి తాను ఏర్పరచుకునిన వారు అంటే ఏర్పరచుకునిన వారంటే ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభుని లోకరక్షకుడుగా ఒప్పుకుంటారు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ నోటితో ఒప్పుకొని హృదయంతో అంగీకరించి ఎప్పుడైతే మారుమనసు పొంది వాళ్ళ పాపాలు యేసు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఎప్పుడైతే ఏసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకుంటారో అప్పుడు వాళ్ళు ఏమవుతారంటే ఏసుక్రీస్తు ప్రభువులు నూతన శిశువులాగా జన్మించిన వారు కాబట్టి అలా జన్మించాలని ప్రతి ఒక్కరు పాపాలు అపరాధములు క్షమించబడాలంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారానే కాబట్టి అయన నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడు రాడు అని చెప్పిండు కాబట్టే ఆయన దేవుడయ్యుండి తను తాను రిక్తునిగా మార్చుకుంది మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని ఆకారంలో చూడడానికి ఆయన ఎంతగానో ఆ శిలువ మరణం పొందింది ఎంతగానో ఆ శిలువలో బలి అయ్యింది కేవలము పాపులమైన మనల్ని రక్షించడం కొరకే ఎందుకంటే ఏ భేదం లేదు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ పాపము చేసిన వాళ్ళే ఒక్కడు పరిశుద్ధుడు లేడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే పరిశుద్ధమైన దేవుడు ఆయనే యథార్థమైన దేవుడు ఆయననే నీతి న్యాయములు కలిగిన దేవుడు కాబట్టి ఆయన ఏ పాపం చేయలేదు ఆయన నోటను ఏ కపటము కనబడలేదు ఆయనను దూషింపబడ్డాడు ద్వేషించబడ్డాడు ఎందుకంటే మనమందరము మన పాపముల విషయమై చనిపోయి ఆయన నీతి విషయంలో జీవించాల మనమందరము ఆయన అడుగుజాడల్లో ఆయనకి మాదిరిగా ఆయనని పోలి మనం నడుచుకోవాల కాబట్టే ఆ శిలువు మీద రాను మీద మన పాపాలన్నీ యసుక్రీస్తు ప్రభు మోసాడు కాబట్టి ఎప్పుడైతే ఈ సత్యాన్ని గ్రహించిన మనము యసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారానే నా పాపములకు నా అపరాధములకు క్షమాపణ ఏసుక్రీస్తు ప్రభు ద్వారానే నాకు నిత్య జీవము ఏసుక్రీస్తు ప్రభు ద్వారానే నాకు విమోచన యసుక్రీస్తు ప్రభు ఆయన నన్ను ముద్రించుకుంటేనే నేను సురక్షితంగా ఉండగలను కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభుని మనం గ్రహించినామో ఎప్పుడైతే ఆయనని దేవుడిగా మన పాపములను మోసుకొని గొర్రెపిల్ల అని మనం గ్రహించినామో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని మనం ఒప్పుకున్నామో ఎప్పుడైతే ఆ రీతిగా మార్పు చెందినామో మారు మనసు పొందినామో మన పాపాలు ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో అంటే ఏసుక్రీస్తు నామంన మనం బాక్తీసం పొందినామో మనం ఏమైనామంటే అంతరంగమందు యూదులుగాను ఇస్రాయేలీలు గాను మనము మార్చబడినాము ఇది కేవలము అతిశయించడానికి మనలో ఏ గొప్పతనం లేదు కాబట్టి ఆయన కృప ద్వారానే మనం రక్షించబడ్డాం ఆయన కృప ద్వారానే మనము యూదులు గాను ఇస్రాయేలీలు ఆయన రాజ్యానికి వారసులుగాను హక్కుదారులుగా మార్చబడ్డం కాబట్టి అలా మార్చబడ్డానికే చూడండి ఆయన కరుణా సంపన్నుడై ఉండి ఈ లోకానికి వచ్చి ప్రేమల చేత మనల్ని రక్షించుకున్నాడు లేకపోతే మనకున్న మన పాపాల ద్వారా మన అపరాధముల ద్వారా ఖచ్చితంగా మనం నరకానికి పోవాల ఎందుకంటే అది భయంకరమైన శిక్ష అగ్ని ఆరదు పురుగు అంత భయంకరమైన శిక్ష అక్కడ ఏడుపును పండ్లు కొరకటయు ఉండును అని చెప్పిండు దేవుడు కాబట్టి అలాంటి భయంకరమైన శిక్ష ఈ లోకంలో ఆయన పోలికలో ఆయన స్వరూపంలో సృష్టించబడిన ఏ ఒక్కరు ఎందుకంటే ఏసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయనలో ఏ పక్షపాతం లేదు ఆయనలో ఏ భేదం లేదు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కావచ్చు ఆయన నమ్మిన వాళ్ళు ఎవరైనా కావచ్చు ఆయనని ఆశ్రయించిన వాళ్ళు ఎవరైనా కావచ్చు ఆయన ఎంత మాత్రము ఏ మాత్రము త్రోసివేయని దేవుడు కాబట్టే ఆయన రెండు చేతులు ఈ లోకం వైపు చూపిస్తున్నాడు కాబట్టి ఎప్పుడైతే మనం యశు ప్రభుని రక్షకుడిగా ఒప్పుకున్నామో నా పాపంలో నిమిత్తమే యసు ప్రభు సిల్వలో వేలాడిండు సమాధి చేయబడ్డాడు మూడో దినాన లేచిండు ఆయన లేవడమే కాదు ఎప్పుడైతే యస్సు ప్రభుని నేను ఒప్పుకున్నాను అలా ఒప్పుకోవడం వల్ల నేనేమైనానంటే ఆయనతో పాటు శిలువ వేయబడి ఆయనతో పాటు పాతి పెట్టబడి ఇప్పుడు నేను కూడా మూడో దినంలో లేచినాను కాబట్టి ఇప్పుడు నేను ఎవరిని క్రీస్తుతో కూడా లేపబడిన వాడని నా పౌరస్థితి పరలోకంలో పెట్టింది దేవుడు కాబట్టి ఎప్పుడైతే ఆ రీతిగా మనం యశు ప్రభుని ఆ సత్యాన్ని గ్రహించిన మనము ఆ సత్యాన్ని వినిన మనము ఆ రీతిగా మనల్ని మనం మార్చుకొని మారుమనసు పొంది ఆయనను వెంబడించిన మనము ఇప్పుడు ఏమైనామంటే అబ్రహాము సంతానంగా మనం మార్చబడినామన్నట్టు కాబట్టి మనకు తెలుసు ఇస్రాయలి ప్రజలు ఇప్పుడున్న ఈ లోకంలో ఉన్న వాళ్ళు ప్రకృతి సంబంధంగా ఉన్న ఇస్రాయేల్ ప్రజలు ఒకప్పుడు దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ఇప్పుడు యసుప్రభు కృప వల్ల మనం అందరము మార్చబడ్డామన్నట్టు కాబట్టి ఇప్పుడు నువ్వు నేనెవరు అంటే ఏర్పరచబడిన వాళ్ళము యసుప్రభుని ఒప్పుకున్న వాళ్ళందరూ వాళ్ళ పాపాలన్నీ ఒప్పుకున్న వాళ్ళందరూ మారుమనసు పొందిన వాళ్ళందరూ పాపక్షమాపణ పొందిన వాళ్ళందరూ యేసుక్రీస్తు నామం నా పొందిన వాళ్ళందరూ ఇప్పుడు ఎవరంటే ఏర్పరచుకొనిన వాళ్ళు ఎవరంటే దేవుడు ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభు కాబట్టి వారు అంటే ఎవరు ఏర్పరచుకొనిన వారు ఆ వారు అనే వాళ్ళలో చెప్పే నేను వినే మీరు ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు నువ్వు కాపరి కావచ్చు సువార్తికుడు కావచ్చు పరిచారకుడు కావచ్చు ఉపదేశకుడు కావచ్చు చూడండి నువ్వు ప్రవక్తో కావచ్చు అపోస్తులుడు కావచ్చు లేదా నువ్వు వయస్సులో యాభై ఏళ్ళ సేవకుడు కావచ్చు వయస్సులో చిన్నవాడివి కావచ్చు పెద్దవాడివి కావచ్చు ఎవరైనా కావచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కాబట్టి వాళ్ళు దివారత్రులు తన్ను గురించి మొరపెట్టు వారికి న్యాయము తీర్చడా అంటే క్వశ్చన్ మార్క్ ఇక్కడ దేవుడు మనల్ని ఇప్పుడు చదివితే ఇప్పుడు నీకు ఒక ఆలోచన కలగాలన్నట్టు నేనెవరిని యేసు ప్రభు ఏసు క్రీస్తు ప్రభు కృప ద్వారా నేను రక్షింపబడిన వాడను ఇప్పుడు నేనెవరిని అబ్రహాము సంతానంగా మార్చబడిన వాడను కాబట్టి ఇప్పుడు నేనెవరిని యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యానికి నేను వారసుడను ఇప్పుడు నేనెవరిని ఆయన కుమారుడను అని సత్యాన్ని గ్రహించినా నువ్వు అలా సత్యాన్ని ఎప్పుడైతే విశ్వసించిన నువ్వు దివారాత్రులు తన్ను గురించి మొర్ర పెట్టుకొని చుండగా అందుకు రాజులను నమ్ముకున్నటకంటే మనుషులను నమ్ముకున్నటకంటే యుహోవాను ఆశ్రయించుట మేలు యుహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు కాబట్టి ఈరోజు మన జీవితంలో వచ్చే ఏదైనా కానీ మనం నమ్మాల్సింది ఆశ్రయించాల్సింది ఆధారపడాల్సింది కనిపెట్టుకోవాల్సింది ఒక్క యేసుక్రీస్తు ప్రభునే అందుకు పౌలు ఎబ్రి పత్రికలో చెప్తాడు విశ్వాసమునకు కరత దాన్ని కొనసాగించు వాడనైనా యేసువైపు చూచుచు అంటే యేసు ప్రభు వైపు చూడకపోతే ఈ లోకంలో నువ్వు ముందుకు పోలేవన్నట్టు ఏసుక్రీస్తు ప్రభు చూడకపోతే ఆయనను నువ్వు వెంబడించకపోతే నీ విశ్వాసాన్ని యేసుక్రీస్తు ప్రభు మీద ఆధారం చేసుకొని నువ్వు ఉండకపోతే విశ్వాసాన్ని మనుషులను ఆశ్రయం చేసుకొని నువ్వు మనుషులను వెంబడించే వాడివైతే ఎక్కువ కాలం కొనసాగలేవు యసుక్రీస్తు ప్రభుకి నువ్వు సాక్షిగా నిలబడలేవు యసుక్రీస్తు ప్రభు చిత్తాన్ని నువ్వు గ్రహించలేవు అప్పుడు యసుక్రీస్తు ప్రభు యొక్క చిత్తాన్ని కూడా నెరవేర్చలేవు అన్నట్టు మనం ఎవరమైనా కానీ నువ్వు ఎలాంటి కావచ్చు నీలో ఎలాంటి అభిషేకం ఉండొచ్చు నువ్వు ఎంత ఆత్మీయంగా బలపడి ఉండొచ్చు కాబట్టి ఎవరిమైనా కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నువ్వు ఏర్పరచుకుని వాడు దేవుడు నిన్ను ఇది మనకి ధీమా అన్నట్టు కాబట్టి ఇప్పుడు నాకు సమస్య ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలా దాబీద అంటాడు కొండల కొండలతో తిరితే నాకు సహాయం ఎక్కడ దొరుకును అంటాడు కాబట్టి ఇప్పుడు నీ సహాయం కలగాల ఎక్కడి నుండి రావాలా చూడండి దేవుని మూలంగా రావాల కాబట్టి నీ సమస్యకు పరిష్కారం ఇప్పుడు ఎక్కడుంది దేవుని యుద్ధం ఉంది ఇప్పుడు నువ్వు ఎక్కడ విచారించాలా దేవుని యుద్ధం ఈరోజు మనుషులు ఎక్కడ విచారిస్తున్నారు ఈరోజు మనుషుల విశ్వాసం ఎక్కడుంది మనుషుల నమ్మకం ఎక్కడుంది ఈరోజు మనుషులు ఆధారపడేది ఎక్కడుంది ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉంది నువ్వే స్థితిలో ఉన్నావు ఎందుకంటే వాక్యాన్ని చదివిన మనము ఈ వాక్యంలో జీవం ఉంది కదా ఎందుకంటే వాక్యమై ఉన్న దేవుడు కదా చూడండి నీ ఉదయం అనే పలక మీద నువ్వు వాక్యాన్ని రాసుకోకపోతే నువ్వు నిలబడలేవు కొన్ని దినముల తర్వాత నువ్వు ఎంత గొప్పవాడివైనా పడిపోతావన్నట్టు ఎందుకంటే నువ్వు ఊహించలేవు ఇలాంటి రోజులు వస్తాయని అలాంటప్పుడు ఎట్లా మనం యేసుక్రీస్తు ప్రభుకి సాక్షిగా నిలబడతాం కాబట్టి మనం నమ్మాల దేవుడిని ఎట్లా వాక్యాన్ని అందుకు ఆయన మనకి అమూల్యమైన అత్యధికములైన ఎన్నో వాగ్దానాలు ఎందుకు అనుగ్రహించిండే ఈ ప్రతి వాక్యంలో ప్రతి వాగ్దానంలో దేవుడు ఉన్నాడు కాబట్టి మనం చూస్తే దేవుడు మన పక్షం మనకు విరోధి ఎవడు అని వాక్యం ఉంటుంది ఈ వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించిన వాడమైతే మనం ఎవరుమైనా కానీ మనం ఎప్పటికీ భయపడమన్నట్టు నీ పక్షాన దేవుడు ఉన్నప్పుడు నీకు విరోధంగా ఏది లేచినా అది నీ ముందు ఎట్లా నిలబడగలుగుతుంది నీ ముందు ఉన్న సమస్య ఎలాంటిదైనా అది ఎట్లా నిన్ను జయించగలుగుతుంది అగ్ని మండుతుంది కానీ కోపం వల్ల అది ఏడంతలయింది కానీ ఏడంతలైనా అగ్ని కూడా వాళ్ళ యొక్క విశ్వాసంలో వాళ్ళు దేవుని మీద నమ్మడంలో ఆధారపడడంలో వాళ్ళని ఎంత మాత్రము కూడా శధ్రకు మెస్సేకు అభిజ్ఞని జయించలేకపోయింది కదా ధాన్యాలను కూడా జయించలేకపోయింది కదా సింహాల బోనులో ధాన్యాలు ఉన్నప్పుడు అదే ఆయనని ఎవరైతే నేరాలు మోపి ఆయనని సింహాల బోనులో వెళ్ళడానికి కారణమైన వాళ్ళు మరలా ఆ సింహాల బోనులో పడవేనప్పుడు వాళ్ళు పై నుంచి కిందక బడక మునిపే ఒక ఎముక లేకుండా కూడా సింహాలు వాళ్ళని తినేసింది అదే సింహాల బోండులో రాత్రంతా దానియాలు ఉన్నాడు ఎందుకు ఈ వాక్యాలంటే ఈ వాక్యాలు కథలు కాదు ఇది ఈరోజు మనుషులందరూ ఇవి కథలు అనుకుంటున్నారు రేపటి దినం నువ్వు కూడా ఒక దానియల్లాగా అలాంటి సిచ్యువేషన్ పోతావేమో అప్పుడు నిలబడగలవా దానియల్లాగా రేపటి దినం శ్రద్ధకు మెస్సేకు అభిద్య లాగా కొన్ని కటినమైన తీర్పులు ఆంక్షలు ఉంటే నువ్వు నిలబడగలవా ఆయన పక్షాన ఇప్పుడు వాళ్ళు దేవుని పక్షాన ఉన్నారు ఆ రాజు ఏం చేయగలిగిండు ఆయన శాసనం ఏం చేయగలిగింది ఆ నేరం మోపినోళ్ళు ఏం చేయగలన్నారు ఎవడు ఏమీ చేయలేడు ఎందుకంటే దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు కాబట్టి మనకు విరోధి ఎవడు దేవుడు ఎప్పుడు నీ పక్షాన ఉండకుండా ఉంటాడంటే నువ్వు ఆయనకి తగినట్టుగా నడుచుకోకుండా నీ జీవితము ఆయనకి తగినట్టుగా ఉండకుండా వేషధారుల వల్లే ఉంటే నీ పక్షాన దేవుడు ఉండడు నువ్వు నమ్మినా నీ భక్తి వ్యర్థమే ఎందుకంటే నువ్వు శక్తిని ఆశ్రయించని నీ భక్తి వేషధారణతో కూడింది కాబట్టి నీకు శక్తి ఆశ్రయించు కాబట్టి నీ జీవితంలో నీకు కష్టాల్లో సమస్యల్లో నువ్వు తలకిందులు అయిపోతున్నావు నీ ప్రాణానికి నెమ్మది నీకు సంతోషం లేదు సమాధానం లేదు నీకు ధైర్యం లేదు ఎప్పుడు నీలో పెరిగితనము అవిశ్వాసము అప్పనమ్మకము అవిధేయత అపవిత్రత అన్నట్టు లోక సంబంధమైన జీవితం అన్నట్టు కాబట్టి ఈరోజు మనం ఎలా ఉన్నాం ఎందుకంటే ఆయన గురించి మొర్రపెట్టు కొనుచుండగా వారికి న్యాయము తీర్చడా చెప్పండి నీ పక్షాన దేవుడు ఉన్నప్పుడు ఆయన నీ పక్షాన ఉన్నప్పుడు నువ్వు నమ్మిన దేవుడు నువ్వు ఆశ్రయించిన దేవుడు నువ్వు ఆధారపడి జీవిస్తున్న దేవుడు నువ్వు యొక్క ఆయన విశ్వాసాన్ని అనుసరించి వెంబడిస్తున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు నీ పక్షాన్ని ఉన్నప్పుడు నీకు విరోధి ఎవడు నీ సమస్య ఎలాంటిదైనా కావచ్చు నీకు న్యాయము దొరుకుతుందా దొరక్కదా చూడు కాబట్టి లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయ ఎనిమిదో ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును ఈరోజు ఎందుకు క్రైస్తవులమైన మనకి న్యాయం త్వరగా తీర్చలేకపోతాడు చెప్పండి ఎందుకంటే మనుషులను నమ్మితే ఎట్లా రాజులను నమ్మితే ఎట్లా నువ్వు రోడ్డు మీద నిలబడితే ఎవడు నీకు న్యాయం ఇస్తాడు ఈ లోక రాజులు ఈ లోకమంతా దుష్టుడి స్వాధీనంలో ఉన్నప్పుడు నీకు న్యాయం ఎక్కడ వస్తుంది కానీ ఎవరిని నమ్ముకుంటున్నావు రోడ్డు మీదకి వచ్చి ఎవరిని ఆశ్రయిస్తున్నావు అంటే మనుషులకి ఏం కొదువైంది బుద్ధి లేక అందుకు దేవుని చిత్తాన్ని గ్రహించలేరు దేవుని చిత్తం అయితే మన సమస్యను పరిష్కరించేవాడు తన గురించి దీవారాత్రులు మొరపెడితే న్యాయం తీర్చేవాడు నీ సమస్య ఎలాంటిదైనా కానీ నువ్వు ప్రార్థిస్తే త్వరగా నీకు న్యాయం తీర్చే దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో ఉంటే నీకు ఎవడు సహాయకుడు ఈరోజు ఎవడు నీకు సహాయకుడు ఎవడు నీకు సహకారం ఇస్తారు చూడండి ఎందుకంటే మనం ఎలా ఉన్నామంటే వాక్యాలు ఉట్టి వింటున్నామంతే ఇవి కదలు లేదా ఒక అరగంట సేపు వినాలా తృప్తిగా అనిపిస్తాయి యథావిధిగా జీవించాల కానీ వాక్యము మన జీవితాలు మారుస్తుంది వాక్యాలు మనకున్న అలవాట్లను మారుస్తుంది వాక్యాలు మనకున్న వంకర బుద్ధి వంకర ఆలోచనలు వంకర త్రోవలు వంకర తలంపులు మారుస్తుంది వాక్యము నీ జీవితాన్ని సరిచేస్తుంది వాక్యము నిన్ను నిలబెడతది వాక్యము నిన్ను పరిశుద్ధతలోకి నడిపిస్తది వాక్యము నీలో మారు మనసు కలగజేస్తుంది వాక్యము నీలో కార్యశుద్ధి కలగజేస్తుంది అని నేను ఎవరు ఏదో నాలుగు ఆదరణ సంబంధించిన వాక్యాలు వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకుంటాము లేదా నాలుగు వాక్యాలు దేవుడు నాకు ఇట్లా సంపూర్ణంగా నీ యొక్క విశ్వాసము క్రీస్తు యేసు అనే ముఖ్యమైన మూలరాయి మీద కట్టబడాలంటే ఎక్కడుంది మూలరాయి నీ కంటికి కనిపించే బండరాయన అది అర్థం చెప్పండి మూలరాయి తలకు మూలరాయి అన్నప్పుడు అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది అంటే ఏంది పునాది ఇల్లు కట్టుకునేటప్పుడు వేసే పునాది అది కాదు కదా అపోస్తులైనా ప్రవక్తలైనా ఎట్లా ఆయన పక్షాన నిలబడి విశ్వాసముతో దేవుని మీద భయము భక్తితో ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన ద్వారా సంస్థము పొందుకుంటూ లోకంలో ఎన్ని శ్రమలు కలిగిన ఎన్ని అప ఆపదలు కలిగిన అపాయాలు కలిగినా వాళ్ళ ఎన్ని అనుకూలం లేని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా కానీ నిలబడ్డారు కదా అది అపస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టుకోవడం అంటే చెప్పండి ఈరోజు అలా ఉన్నామా మనలో ఎవడైనా ఒక్కడైనా అలా ఉన్నడా ఆయన కనుదృష్టికి ఒక్కడు కూడా లేడు ఒకవేళ నువ్వు ఉన్నావంటే నువ్వు నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు నిన్ను నువ్వేమనుకుంటున్నావంటే సమర్థించుకుంటున్నావు అన్నట్టు నీ విశ్వాసం ఆయన దృష్టికి నిన్ను నిన్ను రక్షించే అంతగా ఆయనకి కనబడట్లేదన్నట్టు చేస్తున్నావు అవిశ్వాసంతో అటు ఇటుగా ప్రార్థన నమ్ముతున్నావు కొంత దేవుణ్ణి కొంత లోకాన్ని కొంత దేవుడి మీద ఇష్టం కొంత లోకంలో ఉండే అలవాట్ల మీద ఇష్టం అన్నట్టు మనుషులు ఈరోజు అట్లానే జీవిస్తున్నారు కదా కానీ మనం ఎలా జీవిస్తున్నాం అన్నది మనం గ్రహించుకోవాలి కదా కాబట్టి వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను ఆయనను మనుష్య కుమారుడు అంటే ఎవరు ఆ మనిష్య అంటే ఏసు ప్రభు ఎక్కడికి అంటే ఈ లోకం మీదకి చూడండి ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనున ఉండదు అన్నట్టు ఉన్నవాడు ధన్యుడే వాడు ధన్యత ఉంటది ఎందుకు వాడికి ఇచ్చిన వస్త్రములు కాపాడుకుంటాడు చూడండి ఈరోజు మనం ఎలా ఉన్నాం చెప్పండి విశ్వాసం అంటే ఈ ఆరాధనలో జాయిన్ అయినంత మాత్రాన నేను భక్తి పరుణ్ణి విశ్వాసిని నాలో దేవుని పట్ల నమ్మకం ఉంటే కాదన్నట్టు అది కాదన్నట్టు నీ విశ్వాసం అన్నట్టు లేదా నువ్వు పాటలు పాడితేనో లేదా ఆదివారం చర్చిలో గాన పడితేనో అది కాదన్నట్టు నీ జీవితం ఎట్లా ఉంది నువ్వు నడిచే నయక నీ ప్రవర్తన నీ ఆలోచనలు నీ తలంపులు ఇవన్నీ ప్రభుకి మాదిరిగా ఉండాల యేసుప్రభుని ప్రభుని నువ్వు నడుచుకోవాల ఆయన అడుగుజాడలో ఉన్నప్పుడు నువ్వు కనబరిచే విశ్వాసము అది ఆయనకి తగినట్టుగా ఉంటది నీ జీవితమే మారకుండా నువ్వు పెట్టే విశ్వాసం వేషధారణ అవుతుంది అన్నట్టు కాబట్టి యేసుప్రభు అడుగుతుండో ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మనం కూడా ఈ భూమి మీదే ఉన్నాం కదా కాబట్టి ఈరోజు నా విశ్వాసం ఎట్లా ఉంది ఈ రోజన్న ప్రభు నువ్వు అట్లా అడిగినావా చెప్పండి మనుషుల విశ్వాసం ఎట్లా ఉంటుందంటే వాళ్ళు అనుకున్నది జరిగితే దేవుడు ఉన్నడని నమ్ముతారు అనుకూలంగా లేకపోతే దేవుడు లేడు అంటారు ఈరోజు నీ విశ్వాసం ఎట్లా ఉంది నువ్వు ఎట్లా యేసు ప్రభుని నమ్ముతున్నావు ఎట్లా వెంబడిస్తున్నావు చూడండి ఈరోజు క్రైస్తవులు విశ్వాసం ఎట్లా ఉంది అందుకు దేవుడు విశ్వాస ఘాతుకులు ఎవరు నేటి క్రైస్తవులు అన్నట్టు మరీ ముఖ్యంగా ఆయన సేవకులు అన్నట్టు పాస్టర్స్ ఎందుకంటే మొత్తము ఆయన విధానాన్ని తారుమారు చేసిన వాళ్ళు రేపటి దినము ఆయన తీర్పు కోసం సిద్ధపడున్న వాళ్ళు అన్నట్టు చూడు మనం ఎవరమైనా కానీ కఠినమైన తీర్పు పొందుతాం ఎందుకంటే ఎవడైతే ఆయనని సత్యాన్ని కాకుండా అబద్ధాన్ని ప్రకటించేవాడు ప్రతి వాడు ఎవడైనా వాడికి భయంకరమైన తీర్పు ఉంటుంది అన్నట్టు కాబట్టి ఈరోజు నువ్వెలా ఉన్నావు నీ జీవితం ఎలా ఉంది నువ్వు ఉండి వాక్యాన్ని ప్రకటిస్తే నీ మీద శిక్ష ఉంటదన్నట్టు నాకైనా ఉంటది ఎవడు భేదం ఏం లేదు కదా మనలో ఉంటది భేదాలు మనలో ఉంటాయి అన్నట్టు మనవాడు కానీ ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచాడు దేవుడు ఇదిగో న్యాయాధిపతి మీ వాకిటే నిలిచి చెప్పిండు ఇప్పుడు మన వాకిటే ఉన్న మనతోనే ఉన్నాడు దేవుడు నిన్ను నన్ను చూస్తుండన్నట్టు ఎలాంటి జీవితం నువ్వు జీవిస్తున్నావన్నట్టు ఎలాంటి హృదయంతో నువ్వు ఉన్నావన్నట్టు నీ ఆలోచనలు ఎలాంటివో చూస్తుండడు దేవుడు నీ తలంపులు ఎట్లా ఉన్నాయో చూస్తుండు దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నిన్ను దేవుడు చూస్తుండన్నట్టు ఒక దినం ఉంటది నీ నిజస్వరూపం బయటపడతదన్నట్టు ఆ రోజు సిగ్గుతో అవమానంతో తలదించుకుంటావన్నట్టు పరిగెత్తుతో ఎటుపోవాలన్నా నీకు సహాయం దొరకదన్నట్టు కొండల దగ్గరికి వెళ్ళినా ఎక్కడ తిరిగినా నీకు సహాయం దొరక నుల పచ్చ తాపము మారు మనసు వస్తే ఏం లాభము నీకు నీ జీవితం ఇప్పుడే మార్చుకోకపోతుంది ఇప్పుడే నీకున్న జీవితాన్ని మార్చుకోకపోతుంటేవి ఇప్పుడే నీ విశ్వాసాన్ని బలపరచుకోపోతుంటేవి ఇప్పుడే నువ్వు ఆయనలో చూడండి ఆయన ఏర్పరచుకునే ఎవరు పరిశుద్ధుడు నువ్వెలా ఉండాలా నీ జీవితం ఎలా ఉండాలా నీ హృదయం ఎలా ఉండాలి నీ సాక్ష్యం ఎలా ఉండాలి ఎక్కడ ఉంది మనుషులది అపదిపులుగా వేషధారులుగా మనల్ని మనం మెచ్చుకుంటేనో మనల గురించి మనం గొప్పగా చెప్పుకుంటే ఒక దినము సమీపమై ఉంటది అది ప్రభు దినం కదా తండ్రి తప్ప ఆ దినము దేవదూతలు కూడా తెలియదు కదా ఆ దినము ఒక్కొక్కటి విధానం అన్నది ఆ రోజు బయటపడుతుంది అన్నట్టు చెప్పే నాది మీది ఎవడైనా కానీ కాబట్టి మనం గ్రహించుకోవాలా నిజస్వరూపంలోకి వచ్చి యేసుప్రభుని మనం వెంబడించాల కాబట్టి చూడండి ఆదికాండము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఇస్సాకు బారియ గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై కాబట్టి చూడండి ఎందుకు ఈ వాక్యము మనం ధ్యానిస్తున్నామంటే దేవుడు తాను ఏర్పరచుకునిన వారు తన్ను గురించి దివారాత్రులు మొరపెట్టుకొని వారికి న్యాయము తీర్చడా కాబట్టి ఇస్సాకు ఎవరు ఏర్పరచుకునినవాడు అబ్రహాం సంతానం కదా ఏకైక కుమారుడు కదా ఇస్సాకు భార్య చూడండి గర్భవతి చూడండి ఇస్సాకు భార్య గొడ్రాలు గనక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొనేను యహోవా అతని ప్రార్థన వినేను కాబట్టి తన భార్య గురించి ఎవరు పాధిస్తున్న ఇస్సా ఎందుకంటే ఆమె గర్భవతి కావాలన్న ఆశ అది ఎవరు తీర్చగలరు తన సమస్యకు దేవుడే ఎందుకంటే గర్భవలము యహోవ ఇచ్చు బహుమానము కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము కాబట్టి ఇప్పుడు నా భార్యకు గర్భవతి అవ్వాలంటే నేనేం చేయాలా అది అనుగ్రహించే దేవుడు సన్నిధిలో వేడుకోవాలా అంటే ప్రార్థన గురించి నీ ప్రార్థనలో ఎట్లా దేవుడి నుంచి పొందుకోవాలనేది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే ఇస్సాకు అట్లా తన భార్య గొడ్రాలు కనుక ఆమె గర్భవతి కాలేదు కాబట్టి చూడండి ఆమె విషయమై ఎవరు ప్రార్థిస్తున్నారు ఇస్సాకు ఈరోజు నీ భార్యను నీ పిల్లలో లేదా నీ భర్తను లేదా ఎవరైనా గురించి వాళ్ళ గురించి నువ్వు ప్రార్థిస్తే చూడండి దేవుడు వింటాడు ప్రార్థన యుహోబ అతన్ని ప్రార్థన వినెను అతని భార్య అయిన గర్భవతి ఆయను న్యాయం తీర్చిండా లేదా త్వరగానే తీర్చిండా లేదా చూడండి మనం కూడా అంతే మన జీవితంలో ఏదైనా మనం ప్రార్థించాలా ఎందుకంటే మన ప్రార్థన వినేవాడు దేవుడు ప్రభు కన్నులు నీతి మంత్రుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి కానీ కీడు చేయి వారికి ప్రభు విరోధంగా ఉన్నాడంట కీడు ఎప్పుడు చేస్తామంటే మన హృదయంలో యథార్థత లేనప్పుడు మన హృదయం విరిగి నలిగిన హృదయం కాకుండా ఉంటే మన హృదయం ఘోరమైనదై మోసకరమైనదైతే అది కీడు చేయడం అన్నట్టు తన సహోదరుని మీద కోపాడేవాడు తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు చెప్పండి కబట్టి నరహంతకుల ప్రార్థన దేవుడు ఎట్లా వింటాడు వాళ్ళు మేలు చేసే వాళ్ళ కీడు చేసే వాళ్ళ అంటే నీ జీవితము ఆయనకి తగినట్టుగా లేకపోవడం వల్ల నీ జీవితంలో ఎంత నష్టం కోల్పోతున్నామో చూడండి మనం ఎవరుమైనా కానీ ప్రభు మనల్ని చూడాలన్నా ఆయన చెవులు మన ప్రార్థనలు వినాలంటే నువ్వు ఆయనకి తగినట్టుగా జీవించే జీవితం కలిగి ఉన్న వాడివైతే తప్ప ఆయన వినడు లేకపోతే పొద్దున్నీ సాయంత్రం దాకా లోకంలో ఎంతమంది ప్రార్థనలు చేస్తుంటారు అన్ని ప్రార్థనలకు సమాధానాలు ఎందుకు రావంటే లోపము దేవునిలో లేదు మనలో ఉంది ఈ సత్యాన్ని గ్రహించిన ఇక మీదట దేవుని సన్నిధిలో వెతుకుతుడు అన్నట్టు ఎక్కడ నాలో లోపము ఉంది చూడండి ఎక్కడ నాలో నీ పట్ల నా జీవితం లేదనే తెలుసుకుంటాడు దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి చూడండి కాబట్టి ఈ రిప్కా గురించి ఈ ఇసాకు ప్రార్థిస్తే దేవుడు ఏం చేసేడు అమ్మాకి గర్భఫలం అనుగ్రహించాడు కాబట్టి ఇస్సాకు ఎవరు అబ్రహాం సంతానం ఈ రోజు నువ్వు నేనెవరు అబ్రహం సంతానంగా మార్చబడిన వాళ్ళమే కదా కాబట్టి ఇసాకు ప్రార్థన చేస్తే ఒకలాగా నువ్వు నేను ప్రార్థన చేస్తే ఒకలాగా దేవుడు ఏమీ కదా మనలాగా ద్విమనస్కుడు అంటే రెండు మనస్థులు కలిగిన వాడు కాదు కదా మనలాగా చంచల మనస్తత్వం కలిగిన వాడు కాదు కదా కాబట్టి చూడండి కీర్తనల గ్రంథము నూట ఏడు అధ్యాయం కాబట్టి విశాఖ గురించి మనం చూసినాము తన భార్య గురించి ప్రార్థిస్తే దేవుడు కార్యం చేసినాడు ఇప్పుడు మనం చూస్తే చూడండి కీర్తనల గ్రంథము నూట అధ్యాయము ఆరో వచనంలో వారు అంటే వాళ్ళంటే ఇస్రాయేల్ ప్రజలు అంటే అబ్రహాం సంతానం అన్నట్టు కష్టకాల ఎహోవాకు మొరపెట్టిరి కదా కష్టకాలంలో ఎవరికి మొరపెట్టిండ్రు ఈరోజు కష్టకాలమే కదా క్రైస్తవులకి దేశమంతా వాళ్ళు ఎక్కడ వచ్చి మొర లోకంలో ఉండి మనుషులను రాజులను ఆశ్రయిస్తున్నారు ఎంత వేషధారణ జీవితం కదా మనం జీవించే జీవితం చూడండి ఇస్సా కీర్తనల గ్రంథము నూట ఏడో అధ్యాయ వారు కష్టకాల మందు ఎహోవాకు ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించి చెప్పండి వారు అంటే ఇస్రాయేళ్ల ప్రజలు ఇప్పుడు నువ్వు నేను ఎవడం మనం కూడా ఇస్రాయల ప్రజలమే కదా అంతరంగ మందులు గాను మనమందరం అంతరంగమందు ఇస్రాయిలు గాను దేవుని స్వాస్థ్యంగా మార్చబడిన వాళ్ళమే కదా కాబట్టి ఈరోజు నువ్వు కష్టకాలంలో ఉంటే దేవుడికి మొరపెడితే ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించును ఎవరంటే చూడండి నిర్గమకాండము రెండో ఇరవై మూడో ఉచిన అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్త రాజు చనిపోయిను ఇస్రాయలీలు అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఇస్రాయలీలు అంటే దేవుని చేత ఏర్పరచుకునే దేవుడు ఏర్పరచుకునే వాళ్ళు సంతానంగా మర్చబడిన కదా కాబట్టి ఇస్రాయలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టొరుపులు విడుచుచ్చు బట్టి కాబట్టి తాము చేయుచున్న పనులను బట్టి వీళ్ళు నిట్టురుపులు విడుస్తున్నారు కాబట్టి చూడండి నిట్టురుపులు విడుచు మొర పెట్టు చూడగా తామ తమ పెట్టిన బట్టి అంటే కీర్తనల గ్రంథము నూట అధ్యాయము ఆరో వచనంలో ఉన్న వాక్యము ఇక్కడ మనకి తెలుస్తుంది వారు కష్టకాలంలో ఎలా ఉన్నారు ఈ ఐగుప్తు రాజు చనిపోయిన తర్వాత ఇస్రాయేలీలు వెట్టి చేస్తున్నారు నిట్టురుపులు విడుచుచు మొర్ర తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని వద్దకు చేరను కాబట్టి ఇప్పుడు వీళ్ళు కష్టకాలమే కదా భయంకరమైన బానిసత్వంలో ఉన్నారు రక్షించే వాడు అక్కడు కూడా లేడు వాళ్ళు కలిగి ఉన్న ఆపదలో విడిపించేవాడు ఎవడూ లేడు అలాంటి ఎటు తెలియని నిస్సహాయ స్థితిలో ఎవరుండిపోయినారంట ఒకప్పుడు ప్రకృతి సంబంధంగా ఉన్న ఇస్రాయేల్ ప్రజలు అన్నట్టు ఈరోజు కూడా క్రైస్తవులు ఆత్మంగా అబ్రహాము సంతానంగా మార్చబడిన వాళ్ళు కూడా ఇట్లానే ఉన్నారన్నట్టు బానిసత్వంలో దేనికంటే పాపానికి దాస్యానికి లోపడ్డారు చూడండి వారు మొరపెట్టిన మొర దేవుని వద్దకు చేరను ఇప్పుడు వీళ్ళు వీళ్ళు కష్టకాలంలో ఉన్నారు ఇప్పుడు వీళ్ళు జీవం కలిగిన దేవుడికి మొర ఇప్పుడు ఈ మొర్ర పెట్టిన మొర్ర ఎక్కడి చేరిందంట జీవం కలిగిన దేవుని సన్నిధికి ఆయన యుద్ధకు చేరింది ఇప్పుడు మొర్ర విన్నా ఆయన ఏం చేయాల వాళ్ళ కష్టంలో నుంచి వాళ్ళ కలిగి ఉన్న ఆపదలో నుంచి వారిని విడిపించాల చూడండి వారు మొర్ర మొర్ర దేవుని యుద్ధకు చేరండు కాగా దేవుడు వారి మూలుగును విని కదా ఇదే మాట పౌలు రామపత్రికలో చెప్తాడు పరిశుద్ధాత్ముడు మన ఉచ్చరింప సక్యం కానీ మూలుగులతో ప్రార్థిస్తాడంట ఎందుకు నువ్వు నేను ఎవరు ఇస్రా ఎలినో అలా అనుకోవాలి కదా అలా అనుకున్నవాడు ఈ వాక్యాలు వాడు జీవితంలో నెరవేర్చుకుంటాడు లేకపోతే వాడు బుద్ధిహీనులాగానే ఉంటాడన్నట్టు వాడి జీవిత కాలం అంతా కష్టకాలంలోనే బానిసత్వంలోని దుఃఖంలోనే గురి గమ్యం తెలియకుండా ఉండిపోతాడన్నట్టు ఇప్పుడు నువ్వు నేను ఎవలం ఇస్రా ఏలిం అన్నట్టు నేను ఇస్రా ఏలియుడును యేసుక్రీస్తు ప్రభు కృప ద్వారా నేను అబ్రహాము సంతానంగా మార్చబడిన వాడిని కాబట్టి అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చండి నీ సంతానానికి నేను తోడుగా ఉంటానని ఇప్పుడు నా కష్టకాలంలో నాకు ఎవరి తోడు కావాలా ఎవరి ఆదరణ కావాలా నాకు ఎవరి సహాయం కావాలా నాకు ఎవరి సంగీతికి నేను వచ్చి ఆశ్రయిస్తే నాకు ధైర్యం వస్తుంది ఎవరి సన్నిధికి చేరితే మొర్ర నా కలిగి ఉన్న శ్రమ నుంచి ఆపద నుంచి నాకు మార్గం తెలుస్తుంది చూడండి వీళ్ళు ప్రార్థిస్తే దేవుడు ఏం చేసాడు వారి మూలుగును విని అంటే దేవుడు వినే దేవుడు కానీ ఇంకా వింటున్నా నీ పట్ల చేయలేదంటే దానికి కారణం వెతుక్కోవాల ఎందుకంటే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్దిల్లడు ఫస్ట్ పాయింట్ దేవుని సన్నిధిలో విచారించే దాంట్లో మొట్టమొదట ప్రార్థించేవాడు గ్రహించాల్సిన ఆత్మీయ సత్యం నేను ఎలా ఉన్నా నా జీవితం ఎలా ఉంది నా సాక్ష్యం ఎలా ఉంది నా ప్రవర్తన ఎట్లా ఉంది కాబట్టి అతిక్రమములు దాచిపెట్టువాడు వద్దల్లడు అంటే అతిక్రమములు ఎట్లా వస్తాయంటే ఆజ్ఞ అతిక్రమిస్తే వస్తుందన్నట్టు కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన ప్రతి ఆజ్ఞల ప్రకారంగా నేను నడుచుకుంటున్నానా నేను దేవుని మాట ప్రకారంగానే ఉన్నానా నాకు రక్షణ పట్ల నేను ఉన్నానా నా పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొని నేను ఉన్నానా నేను ఎలా ఉన్నాను దేవుని చిత్తాన్ని గ్రహించిన వాడనై ఉన్నానా చూడు దేవుని చిత్తాన్ని గ్రహించకపోతే శ్రమలోపాలు అయిపోతాం కదా ఇప్పుడు యోన పిలుపు దేవుని పట్ల ఏంది దేవుని చిత్తం ఏంది యోన పట్ల నేనేమో పట్నొస్తాను దేవుడి చిత్తము దేవుడి ప్రణాళిక దేవుని ఉద్దేశము దేవుని కార్యము నీ పట్ల ఒకటి ఉంటే మనం స్వనీతిని స్వబుద్ధిని ఆలోచించుకొని తను అదే చేసిండు కదా కాబట్టి బుద్ధిహీనుడు అయ్యిండు కాబట్టి శ్రమల పాలయ్యిండు అన్నట్టు యోన ఎవలమైన అంతే ఆయన సన్నిధికి ఎవ్వడు ఒకటే భేదం ఏమి లేదు యేసుక్రీస్తు అందరికీ ప్రభువే నిన్న నేడు రీతిగా ఉన్న దేవుడు అన్నట్టు యోన అయినా ఒకటే మోస అయినా ఒకటే నువ్వైనా ఒకటే నేనైనా ఒకటే రేపు పుట్టే తరాలైన తరతరాలైనా ఆయన సన్నిధుల ప్రతి ఒక్కరూ ఒక్కటే ఆయన మాత్రం మారని దేవుడు మార్పులేని దేవుడు అన్నట్టు నువ్వెలాంటి వాడివైనా ఆయన చిత్తాన్ని గ్రహించి ఆయన ఉద్దేశాన్ని గ్రహించి ఆయనకు తగినట్టుగా నడుచుకోకపోతే నీకు శ్రమల పాలు ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోకపోతే నువ్వు వర్దిల్లవన్నట్టు నీ అతిక్రమములు దాచిపెడితే నువ్వు వర్దిల్లవన్నట్టు ఎప్పుడు వర్ధిలుతో అంటే నీ అతిక్రమములు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటేనే నీ జీవితంలో ఆశీర్వాదం లేకపోతే నీ జీవితం శాపమే అన్నట్టు యేసు లేని జీవితాలన్నీ శాపగ్రస్తుల జీవితాలు అన్నట్టు చూడండి ఈరోజు మన జీవితం మనం కూడా పరిశీలించుకోవాల మనల్ని కూడా మనం గ్రహించుకోవాలా ప్రార్థించే ముందు నువ్వు ఎలా జీవించినావు అగ్ని ప్రకారంగా నడుచుకోకపోతే నువ్వు అతిక్రమించినాడు ఆయన హద్దును దాటిన అన్నట్టు ఆయన మాటకు లోబడని వాడు అన్నట్టు నువ్వు పాపి అన్నట్టు మొదట నువ్వేమై ఉండాలా ఏసు క్షమించబడే వాడివై ఉండాలి కాబట్టి ప్రార్థించే మొదట మీ సమస్యలు కాదు ప్రార్థించాల్సింది నువ్వెలా జీవించినవో దాని దేవునికి తగినట్టుగా లేకపోతే దాని గురించి ప్రార్థించి ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే ఇక హనికరం అప్పుడే నీ జీవితంలో ముందుకు పోతావు లేకపోతే నీ జీవిత కాలం నువ్వు అట్లానే ఉండిపోతావు అన్నట్టు ఎందుకంటే నీ మీద ఒక నింద ఉంది కాబట్టి ఏందా నిందంటే అతిక్రమం అన్నట్టు పాపం అన్నట్టు చూడండి ఎప్పుడైతే దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులతో కాబట్టి తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొని అంటే దేవుడు మర్చిపోయే దేవుడు అని మర్చిపోడు కదా మాట నీలాగా నాలాగా మనిషి కాదు కదా సమర్థించుకునే దేవుడు కాదు కదా మనం సమర్థించుకుంటాం మన జీవిత కాలం అంతా చూడు ఆయన సమర్థించుకునే దేవుడు కాదు కదా నిన్నలాగా రేపులాగా ఎల్లుండిలాగా మాట ఆయన ఆలోచన ఏం మారదు ఆయన తలం మారదు ఆయన ఉద్దేశం మారదు ఆయన చిత్తం కూడా ఏమీ మారదు చూడండి జగత్తి పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు అది ఆయన చిత్తం అది జరిగిందా లేదా నువ్వు నేను ఈరోజు ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలం ఉన్నది కూడా కాబట్టి చూడండి ఆయన నీ పట్ల నా పట్ల అందరిలో నిబంధన ఉంది కదా ఈరోజు నువ్వు కష్టకాలంలో ఉంటే నువ్వు బాధిస్తే నీ సమస్యకి ఎందుకు పరిష్కారం రాదు చూడండి ఒకటి ఉంటే దేవునిలో లోపం లేదా నీలో లోపం ఇవి రెండు కాకుండా దేవుడన్నా లోపం వెళ్ళడా నీ పట్ల లేదా నువ్వున్న కోప కలిగేవాడు ఉండొచ్చు ఇవి రెండు కాక వేరే కారణమే లేదు చూడండి ఎందుకంటే ఆయన ఆయన ఇవ్వడానికి నీలో ఏమన్నా అది జీవితాన్ని నువ్వు నెమరు వేసుకోవాలా నీ జీవితాన్ని నువ్వు పరిశీలించుకోవాలా నిన్ను నువ్వు పరీక్షించుకోవాలా దావి దట్ట అంటాడు కదా నన్ను పరిశీలించు ప్రభాన్ని అంతరిందేములు పరీక్షించు ఇంకా ఏముందనాలో మీ పట్ల ఎందుకు అట్లా ప్రార్థించిందంటే దావీదికి అర్థమైంది ఆ సత్యం ఈ రోజు నేటి క్రైస్తవులకు అర్థం కాలేకపోతుంది అన్నట్టు కాబట్టి శ్రమల పాలైపోతున్నారు అన్నట్టు కష్టకాలంలో గురి గమ్యం తెలియని ఉండిపోతున్నారు అన్నట్టు మార్గం తెలియక ఎవరు ఆ మార్గం ఆయన బిడ్డలకు ఎసు ఆయన మార్గము సత్యములు అన్నట్టు కదా ఆయనే మార్గం శోధనలో ఉంటే తప్పించుకు ఆయనే మార్గం చూపించాల ప్రతి దానికి మాకు మార్గం హేతు ప్రవేశ ఆయన ద్వారా మా జీవితంలో ఏది లేదు రాదు రాదు ఎందుకంటే ఏర్హార్చుకునే వాడి దుష్టుడు సేడు కదా సహాయం పడి లోకంలో ఎందుకు లోకం వాడిని ప్రేమిస్తాను నువ్వు ప్రేమిస్తే కాబట్టి ఇక్కడ అబ్రాహమతో తాను చేసిన నిబంధన వాళ్ళు కష్టకాలంలో ఉన్నారన్నట్టు బానిసత్వం అన్నట్టు మార్గం లేదు ఆ బానిసత్వం అంత భయంకరమైన చూడండి ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడి సన్నిధికి చేరు ఆ ప్రార్థం విన్నాడు మొదట తర్వాత ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఎటు పోతున్నాడు నాలుగు వాళ్ళ విడిపోతుంది అన్నాడు నాలుగు కూడా ముసుగు ఉందన్నట్టు ఏంటంటే పాపం అనే ముసుగు దానిలో ఉండి పా అర్థం చేస్తున్నారు అన్నట్టు మనుషులు ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోకుండా దేవునికి లోపడకుండా దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండకుండా ఆయన పట్ల విధేయత చూపించకుండా ఆయన ఇచ్చిన రక్షణను కొనసాగించుకోకుండా దానికి తగినట్టుగా జీవించకుండా ఆయన చెప్పిన ప్రకారం ఏది ఉండకుండా నువ్వు కన్నీళ్లు విడిస్తే ఎట్లా పోతాయి దేవుడి సన్నిధికి నువ్వు కీడు చేసేవాడే కదా సహోదరుంచేవాడు మేలు చేస్తుండ కీడు చేస్తుండ ఇప్పుడు నువ్వెలా ఉన్నావు అలా ఎప్పుడన్నా నిన్ను నువ్వు అట్లా ఎప్పుడైనా ఈ వాక్యాలను నీ జీవితంలో నేను ఇలా ఉంటే ఎట్లా నా ప్రార్థన దేవుడి వింటాడు యహో మద్ద చెడుతనానికే చోటు లేదన్నప్పుడు నా దగ్గర చెడుతనం ఉంటే దేవుని యొక్క నాకు ఎట్లా చోటు ఉంటది నాకు చోటు లేనప్పుడు నా ప్రార్థన అక్కడికి ఎట్లా పోతుంది అప్పుడు నా ప్రార్థనల వల్ల ఏమి నాకు ప్రయోజనం నిష్ఫలం అన్నట్టు అందుకే నువ్వు నిష్ఫలడు అని వాక్యం ఎందుకు వ్యర్థమే కదా శూన్యమే కదా ప్రయోజనం ఏముంది ఇప్పుడు ఎందుకు ఈ వాక్యం దేవుడు మనల్ని ఏ రీతిగా మాట్లాడుతుందంటే ప్రార్థన చేయడము కాదు ముందు ఆయనకు తగినట్టుగా నువ్వు నడుచుకొని ప్రార్థించు అది సంతోషిస్తాడు దేవుడు వేషదారుల వల్ల ఉండి ప్రార్థనలు చేస్తే వేషదారుల వల్ల అన్నీ చెప్పుకుంటే కాదు కదా చూడండి కాబట్టి ఇస్రాయేలును దేవుడు చూచను దేవుడు వారి ఎందు లక్ష్యం ఎవరి పట్ల ఏర్పరచుకునే వాళ్ళు సమస్య మొరపెడుతున్నారు న్యాయం తీర్చు ఈ బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించు మాకు రక్షకుడు లేడు మాకు రక్షణ లేదు ఇక్కడ అంత భయంకరమైన శ్రమంలో ఆ మేము ఉన్నాం ఇప్పుడు మమ్మల్ని విడిపించు వాళ్ళు మూరుగులతో దేవుడు ప్రార్థన విన్నాడు విన్నాడు చూడండి వాళ్ళని చూసిండు తర్వాత దేవుడు ఇప్పుడు ఎంత లక్ష్య పెడ ఇదంతా ఒక క్రమము ఒక ప్రాసెస్ నా ప్రార్థన మొదట దేవుని ఎద్దకు చేరాల అది ఫస్ట్ పాయింట్ అన్నట్టు చేరిన తర్వాత నా ప్రార్థన దేవుడు వినాల అది సెకండ్ పాయింట్ అన్నట్టు చేరిన తర్వాత దేవుడు నన్ను చూడాలన్నది థర్డ్ పాయింట్ అన్నట్టు అప్పుడు లక్ష్యం ఉంచితే నీ సమస్య ఏమైపోతుంది కనుమరుగైపోతుంది అన్నట్టు నీ కష్టం ఏమైపోతుంది కనుమరుగైపోతుంది అన్నట్టు నువ్వు కలిగి ఉన్న ఆపద ఏమైపోతుంది కనుమరుగైపోతుంది అన్నట్టు కలిగి ఉన్న ఆపద ఏమైపోతుంది కనుమరుగైపోతుంది చూడండి కాబట్టి చూడండి కీర్తనల గ్రంథము నూట ఏడవ అధ్యాయము ఏడవము చక్కన ఆయన వారిని నడిపించను కదా ఎక్కడికి అది ఫాలో తేనట్టు ప్రవహించు దేశం అన్న కాబట్టి కాబట్టి పగలు మేక స్తంభం లాగా రాత్రి అయ్యి స్తంభం లాగా ఎందుకున్నాడు వాళ్ళతో దేవుడు ఎందుకు నడిచిండు చూడండి కాబట్టి ఈరోజు దేవుడు అలా నిన్ను కూడా నడిపియాల చక్కని త్రోభ అంటే ఆయన త్రోభలో నువ్వు నడవాల ఆయన మార్గంలో నువ్వు నడవాలన్నట్టు అలా అడాలంటే మొదట నువ్వు ఆయన పోలి నడుచుకోవాలి కదా ఆయనకి మాదిరిగా ఉండడం నేర్చుకోవాలి కదా ఆయనకి తగినట్టుగా జీవించడం చేయాలి కదా ఇవేమీ లేకుండా కన్నీళ్లు విడిస్తేనో ఉపవాసాలుంటే ఏం లాభం నీ కోసం ప్రార్థిస్తున్నాం నీ కష్టం ఉంది కాబట్టి ప్రార్థిస్తున్నాం అదే కష్టం లేకపోతే తిని తాగి సుఖించనుషులు అట్లనే కదా లోకం తిని తాగి సుఖించడమే కదా చూడండి కష్టాలు ఉన్నప్పుడు కన్నీళ్ళు వస్తాయి ఆనందంగా ఉన్నప్పుడు వాక్యం దేవుడు రాదు ఎంత స్వార్థపరులు అందుకు పౌలు తీమే మనుషులు ఎలాంటి వాళ్ళు స్వార్థపరన్నట్టు చెప్పండి నువ్వు దేవుని నమ్ముకున్న దేవునితో నడవాలి ఆనుకు దేవునితో నడిచి నడిచి చెప్పండి ఆయనతో నడవాలండి ఇష్టపడాలంటే ఆయన పరిశుద్ధి నువ్వు పవిత్రతలో ఎట్లా ఇష్టపడతాడు నువ్వు అవిధేత ఎట్లా ఇష్టపడతాడు నువ్వు అవిశ్వాసంలో ఉంటే నిన్ను ఎట్లా ఇష్టపడతాడు నీలో అపనమ్మకం ఉంటే అవిధేయత ఉంటే నిన్ను ఎట్లా ఇష్టపడతాడు దేవుడు నువ్వు ఆయన చేసిన మేలును కార్యములు మరిచిపోయి కృతజ్ఞత భావం లేనివాడు అయ్యి ఉంటే నిన్ను ఎట్లా ఇష్టపడతాడు దేవుడు అంతే కదా కష్టం వస్తేనే కదా కన్నీళ్లు విడుస్తారు అదే అంత నెమ్మది సమాధానంగా ఉంటే గుర్తుకురాడు దేవుడు స్వార్థంతో ఎంతకాలం ఉంటాం మనం ఎంతకాలం దేవుణ్ణి స్వార్థంగా ఆలోచిస్తాం అవసరమే ఆయన కురపలేని ఆయన సహాయం లేని మన జీవితంలో ఏది రాదు కదా మంచిదే నీ కష్టంలో ప్రార్థించను నీ కలిగి ఉన్న ఆపదలో ప్రార్థించను నువ్వు కలిగి ఉన్న అపాయంలో ప్రార్థించను నీ సమస్య గురించి ప్రార్థించను మంచిదే పొందిన తర్వాత కృతజ్ఞత భావం కలిగి జీవించడం నీకు తెలియదా ఈరోజు ఉందా మనలో కృతజ్ఞత భావం నువ్వు కృతజ్ఞత భావం జీవించబడమైతే ఖచ్చితంగా నువ్వు పాపం చేయవు ను ఖచ్చితంగా అతిక్రమించి నడుచుకో నీలో ఈ లోక సంబంధమైన జీవితం ఉండదన్నట్టు ఈరోజు ఉందంటే నువ్వు కృతజ్ఞత భావం లేనివాడు ఒక విశ్వాస ఘాతుడు చూడండి ఇలాంటి వాళ్ళు ఉన్నారు మన మధ్యలో ఎట్లా నీ పట్ల నా పట్ల ఈ లోకం పట్ల క్రైస్తవుల పట్ల దేవునికి ఆనందం ఉంటది ఎట్లా ప్రభు నిన్ను గురించి నన్ను గురించి సక్షమివ్వగలడు అపవాది చూడు అపవాది ముందు నీ గురించి నా గురించి సాక్ష్యం ఇచ్చేలాగా ఉన్నామా మనము నూట ఏడో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఆయన కృపను నరులకు ఆయన చేయు ఆ కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞత స్థులు చెల్లించుదురుగాక చెప్పండి జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు నా గురించి చెప్పాలంటే నా జీవితం అంతా ఆయన కార్యం చేస్తేనే ఉందన్నట్టు కృతజ్ఞత ఉందంటే కొన్ని కొన్ని లోపాలు నాలా కూడా ఉన్నాయన్నట్టు ఏం నా జీవితం సరిగా క్రమంగా ఉందని చెప్తలా నాతో కూడా బుద్ధిహీనుడికి నువ్వు కూడా బుద్ధి తెచ్చుకో నువ్వు బుద్ధి తెచ్చుకో అనేకులు బుద్ధిహీనులకి బుద్ధి చెప్పు అన్నట్టు అన్నట్టు దేవుడు మాట్లాడే చెప్పే వాళ్ళకు కూడా వాక్యం తగ్గుతుంది అది ఎంతమంది గ్రహించుకుంటారో నాకు తెలియదు కానీ నీకు తెలియకుండానే నీలో ఉండి నీతో కూడా దేవుడు మాట్లాడతాడు అన్నట్టు అది గ్రహించుకున్నవాడు సరి చేసుకుంటున్నట్టు నేను చెప్పిన మాట్లాడేవాడు పరిశుద్ధాత్మైనప్పుడు మనిషి చూడాలి ఆత్మను వివేచిస్తున్నట్టు కాబట్టి దేవుడు మీరు మీరు రానట్టు అన్నము బుద్ధీనుల్ని చట్టాన్ని గ్రహించి చూడండి ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు చెప్పండి ఎన్ని ఆశ్చర్యకార్యాలు దేవుడు చేయలేదా కానీ ఈరోజు నువ్వు శాంతి సమాధానం అంతా మనం ఎందుకు ఉండలే చెప్పు కృతజ్ఞత లేదు ఉంటే అరే ఒకప్పుడు నేను ఇలాంటి వాడిని నా స్థితి ఇలాంటిది ఆ స్థితిలో నుంచి దేవుడు నన్ను ఇంతగా లేవనెత్తండు ఎంతగా నన్ను కాపాడం చూడు కోవిడ్ టైంలో ఎంతమంది చనిపోయినారు ఈ రోజు నువ్వు నేను సజీవుడిగా ఉన్నావంటే నీ ఆస్తి కాపాడింది అనుకుంటున్నావా లేదా నీకు కలిగి ఉన్న వాళ్ళు నిన్ను కాపాడింది అనుకుంటున్నావా లేదా నీకు ఉన్నదంతా నేను కాపాడింది అనుకుంటున్నావా యేసుక్రీస్తు ప్రభు కృప ఈ కాబట్టి అన్నం ఉంది కాబట్టి నా దగ్గర ముందున్నాయి కాబట్టి ఈరోజు కాపాడినా కాదు క్రీస్తు ప్రభు కృప కాపాడినా మనం ఎవరూ ఉండేవాళ్ళం కాదన్నట్టు కదా కాబట్టి ఆయన కృప కాబట్టి ఎన్నో ఆపదల నుంచి మన ఎన్నో అపాయాల నుంచి మన రవు ఎన్నో కష్టాల నుంచి మా ఎన్నో కృంగిపోయిన వేళల్లో నుంచి మన ప్రభు నిరుత్సాహంలో ఉన్నప్పుడు భయంతో ఉన్నప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆర్థికంగా ఉన్నప్పుడు ఎన్నో సమస్యల నుంచి ఎన్నో వాటి నుంచి యేసు క్రీస్తు ప్రభు నిన్ను కాపాడిండు అని నువ్వు నమ్మిన వాడివైతే ఇంతవరకు దేవుని కృప వల్ల నేను కాపాడబడినాను అని నువ్వు విశ్వసించిన వాళ్ళైతే వీళ్ళెవరు వాళ్ళ జీవితంలో కష్టము భయం వస్తే భయపడరు ఎందుకంటే అప్పుడు కాపాడిన దేవుడు ఇప్పుడు ఎట్లా నిన్ను విడిచిపెడతాడు ఒకవేళ విడిచిపెడితే ఎప్పుడు విడిచిపెడతాడు పాపము ఉంటే విడిచిపెడ వదిలేసిండు కదా ఆదాము అవని ఆయన సన్నిధిలో నుంచి బయటకు తోసేసిండు కదా నువ్వు నేనంతా బయటకు పోవడానికి ఒక నిమిషం చాలన్నట్టు ఆయన సన్నిధిలో ఎప్పుడు మనల్ని ఉంచుకుంటాడు పాపం లేని వారమైతే ఉంచుకుంటాడు పాపం చేసిన వారమైతే నువ్వేమి స్పెషల్ ఏం కాదు కదా నీకు ఎంత అభిషేకం ఉంటే నువ్వు ఎంతగా ప్రవచించినా ఎంతగా దేవుని వాక్యం చెప్పేవాడివైనా నువ్వు ఎంత ఆత్మీయుడు ఎంత గొప్ప సేవకుడువైనా నీలో పాపం అనే డాగు మచ్చ ఉంటే ఎప్పుడో ఆయన సన్నిధిలో నుంచి నువ్వు త్రోసివేయబడినవాడు కాబట్టి ఎప్పుడు విడిచిపెడతాడంటే నీలో పాపం ఉన్నప్పుడు అది లేకపోతే నిన్ను దేవుడు విడిచిపెట్టాడు ఇది నమ్మితే నువ్వు భయపడవు ఇది నమ్మితే నువ్వు కృంగిపోవు ఇది నమ్మితే నువ్వు నిరుత్సాహపడవు ఇది నమ్మితే నువ్వు ఏడవు అన్నట్టు ఏడా పరలోక రాజ్యానికి పోరు ఎందుకంటే పిరికి అవిశ్వాసులు ఎవరు పరలోక రాజ్యానికి పోరు స్వతంత్రించుకోరని ప్రకటన గ్రంథంలో వాక్యం ఉంటుంది చెప్పండి ఈరోజు నీ పిరికితనం నేను పోయి నరకంలోకి తీసుకెళ్తుంటే నీకేం మేలు ఎందుకు ఏడవాలా మనం మన జీవితంలో మనం ఎందుకు భయపడాలా మన జీవితంలో నీ శక్తి ఆధారపడితే నువ్వు భయపడతావు కానీ దేవుని మీద ఆధారపడే నువ్వు ఎందుకు భయపడతావు నువ్వు నమ్మి దేవుడు నా దేవుడు సమస్తం చేయగలడా లేదా అగ్ని ఏడంతలైనా ఏం చేయగలిగింది వాళ్ళని సింహాల పనులు ఉన్నప్పుడు ఏం చేయగలిగి ఆ సింహాలు ఏం చేయాలి ఏవి ఏమి చేయలేవు కానీ అన్ని మనల్ని అన్ని చేస్తాయని మనం భయపడుతున్నాం ఉన్నట్టు ఎందుకంటే నమ్మకం లేదు దేవుని దేవుని పట్ల నమ్మకం ఉన్నవాడు భయపడు ధైర్యంగా ఉంటారు కదా కాబట్టి చూడండి మీరు గ్రంథము పదో అధ్యయము పన్నెండో వచ్చినాం చూస్తే యహోవా ఇస్తా ఎదుట అమయులను అప్పగించిన దేమున ఇస్రాయలీలు వినిచి ఉండగా యహోస్వా యహోవాకు ప్రార్థన చేశాను ఎందుకు అంటే నువ్వు నిత్యం విశ్వాసం మీద ఆధారపడేవాడివైతే నీకు గురి గాయం తెలియని వాడివైతే ఓడిపోయే స్థితికి వచ్చినా నువ్వు ప్రార్థన చేస్తే ఎలా చేస్తాడు మనకు రుజువు లేకపోతే ఇవన్నీ మనకి ఎందుకు యహోస్వా గురించి నీకేమవసరం మోస గురించి నీకేమవసరం వీళ్ళందరి గురించి ఎందుకు తెలుసుకోవాలంటే వాళ్ళ జీవితం నీకు నాకు ఒక మాదిరి వాళ్ళ విశ్వాసము నీకు నాకు ఒక మాదిరి అన్నట్టు వాళ్ళు జీవించినప్పుడు నేను ఎందుకు జీవించలేదన్న రోషంలో ఉండాలి నీకున్నా ఈరోజు ఆ రోషం నిన్ను ఇవిడన్నా తిడితే వస్తుంది రోషం దేవుని పట్ల లేదు నీకు రోషం అన్నట్టు వాక్యము గట్టితే రోషం వస్తున్నాను అట్ట కఠినపరచుకుంటే కాదు కదా నీళ్ళు రోషం రావాలి కదా ఏ దేవుడి పక్షం రోషంగా అన్న మన మీ ఒకడే ఒక ప్రవక్త ఉంది శేషం ఒకదే ఏం చేసేడు ఏదో వాకు జీ అని సాక్ష్యం ఇచ్చాడు కదా ఈరోజు నీకుంది రోషం ఎందుకు వస్తుంది రోషం అంటే వాడిని చెప్పేవాడు నీ అనుకూలంగా చేయకపోతే వాడి మీద వస్తుంది అన్నట్టు అంతే తప్ప ఈ రోషమే వస్తుంది అన్నట్టు చెప్పేవాడు కఠినంగా చెబితే దూరం పెట్టేస్తాడు వాడి గురించి చెడుస్తా అన్నట్టు దేవుడు హృదయం ఏందో గ్రహించరు బుద్ధిహీనులు అన్నట్టు వీళ్ళు ఎందుకంటే అవివేకంతో ఉన్న వాళ్ళందరూ బుద్ధిహీనులుగా ఉంటారన్నట్టు వివేకం కలిగినోడు బుద్ధిమంతుల్లాగా ఉంటు వాళ్ళ జ్ఞానం కూడా కొదువు సమృద్ధిగా ఉంటది ఎందుకు ప్రతిదినం దేవుని జ్ఞానాన్ని అడుగుతుడు కాబట్టి కాబట్టి యహోష్వా ఏం చేశాడు యహోవాకు ప్రార్థన చేశాను సూర్యు నువ్వు గిబియోనులో నిలువము చంద్రుడా నీవు అయ్యలోను నిలయలో నిలువము జన్లు తన శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచను చెప్పండి సూర్యుడు నిలవడం అంటే ఇది ఎంత సాధ్యమా చెప్పండి ఒక భక్తుడు కదా ఒక విశ్వాసి ఒక వ్యక్తి దేవుని మీద నమ్మి ఆధారపడి ఆశ్రయించి ఆయననే ఈరోజు నాకు న్యాయం తీర్చగలడు ఈ యుద్ధంలో నన్ను గెలిపించగలడు అని నమ్మిన వ్యక్తి యహోశివా ప్రార్థిస్తే ఇది సాధ్యమైందన్నట్టు ఈరోజు ఎవరి విశ్వాసం చూడండి నువ్వు ఎవరిని రోల్ మోడల్ గా తీసుకోవాలి చెప్పండి ఏసుప్రభు అంత పరిశుద్ధుడు ఒకడన్నా ఉన్నాడా ఏసుప్రభులో ఉన్న తగ్గింపు ఒకళ్ళ ఉందా చెప్పండి ఏసుప్రభు చూపించిన కనికరం ఈరోజు ఉందా ఎవరిలో విశ్వాసం క్రియలు లేనిదైతే ఒంటిగా ఉండి మృతం చెప్పింది కదా పుట్టి విశ్వాసం ఉంటే కాదు కదా దానికి తగిన కార్య క్రియ కూడా జరగాలి కదా క్రైస్తవులు ఎలా ఉంటారంటే విశ్వాసం చూపిస్తారు క్రియలు చేయరు కదా కాబట్టి యహోత్సవ ఎప్పుడైతే ప్రార్థిస్తే సూర్యుడు చంద్రుడు ఏమైండ్రంట ఆగిపోయిండ్రంట అంత పవరు ప్రార్థనలో ఇచ్చి కాబట్టే కదా మోషే చనిపోయిన తర్వాత దేవుడు యహోస్వాత ఏం పడ్డాడు నువ్వు దిగులు ఎందుకు పడతావు అయ్యా ఎందుకు భయపడతావు ఎందుకు జడిస్తావు ఎందుకు బెదురుతావు నేను మోసకి తోడై ఉన్నట్టు నీకు తోడున్నప్పుడు మోస ఏం చేసిండు సముద్రాన్ని రెండు పాయలు చేసిండు అది అసాధ్యం నేనేం చేసినాను సమస్తం సాధ్యం చేయగలిగే దేవుడిని ఉన్నాను కాబట్టి దాన్ని సాధ్యం చేసిన ఇప్పుడు నువ్వు యుద్ధంలో ఓడిపోబోతున్నావు నువ్వు ప్రార్థిస్తే నేనేం చేయగలను నీకు అసాధ్యమైన దాన్ని నేను సాధ్యం చేయగలను నువ్వు కాదు అన్నట్టు ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోవాలి వ్యవసాయం గొప్పవాడు కాదు మోసం గొప్పవాడు కాదు బైబుల్లో ఉన్న వాళ్ళు అక్కడే గొప్పవాడు వాళ్ళందరిలో కార్య చేసేవాడు ఆయన ఒక్కడే కాబట్టి ఆయనతో ఎవరి పోలేమన్నట్టు ఎందుకు పత్తి ఆయన పని కదా కుమ్మరి వాడు కుమ్మరి వాడు పాత్రను చేసుకున్నట్టు వీళ్ళందరినీ చేసుకున్న వాడు ఎవరు ఆయనని వీళ్ళతో ఎట్లా ఆయనకి సరి తొగరన్నట్టు వీళ్ళు ఈరోజు నువ్వు నేను కూడా ఎంతే కాబట్టి అలాంటి మనము మనుషుల్ని ఎట్లా వెంబడిస్తాం మనుషుల్ని ఎట్లా ఆశ్రయిస్తాం కాబట్టి జీవం కలిగిన దేవుణ్ణి ఆశ్రయించాలా జీవం కలిగిన దేవుణ్ణి వెంబడించాలన్నట్టు ఆయనని మహిమపరచాలా కొనియాడాలా ఆయన్ని ఆయన ఎలాంటి దేవుడు అయ్యి మనుషుల దగ్గర భజన చేసుకుంటే ఏమవుతుంది నువ్వు శ్రమల పాలవుతావు మనుషులను కొనియాడు వాడు శ్రమ పొందుతుడు కదా మనుషుల చేత కొనియాడించుకునే వాడికి శ్రమగలుగునే వాక్యం లేదా మనుషులను ఎందుకు కొనియాడుతున్నావు వాళ్ళు ఏ పాటి వాళ్ళు నా చేతిలో పనిముట్లు లాంటి వాళ్ళు వాళ్ళు నా నేను చేసుకున్న పాత్ర లాంటి వాళ్ళు వాళ్ళు నేను బలహీపరచ బలపరచగలను బలహీన పరచగలను నా చేతిలో అది సమస్తం సాధ్యమే కదా ఈ సృష్టిని సృష్టించిన వాడు కదా దేవుడు కాబట్టి వాళ్ళని ఎందుకు మనం పొగడాల వాళ్ళని ఎందుకు కొనియాడాలా నువ్వు పొగిడినా కొనియాడిన దేవుని మహిమపరచు ఆయన్ని స్తుతించు ఆయన చేసిన పరాక్రమ కార్యములను బట్టి ఆయనని స్తతించు ఆయన నీకు రక్షణను బట్టి నువ్వు ఆయనని కొనియాడాలి కదా నువ్వు చేసిన ప్రార్థనైన చెప్పే వాక్యమైన దేవుడు ఉండాల మనుషులు ఉండద్దు కదా ఆ మనుషులు ఆ రీతిగా చెప్పాలన్నా వాళ్ళ ఉండి చెప్పేవాడు కూడా ఆయన అయినప్పుడు నువ్వు మనుషుల గురించి ఎందుకు పొగడతా మనకు అవసరం లేదు కదా కానీ ఈ రోజు లోకమంతా మనుషుల్ని పొగుడుతారు అన్నట్టు మనుషుల్ని కొనియాడతారన్నట్టు అందుకు శ్రమలపాలవుతారు అన్నట్టు ఆ చెప్పించుకునేవాడు కొనేవాడు ఇద్దరు పోతారు అన్నట్టు ఎందుకంటే ఆయన మహిమను నువ్వెట్లా దొంగిలిస్తావు ఒక దొంగ నువ్వు ఆయన మహిమను దొంగిలించే వాళ్ళంతా ఎవరు దొంగలు క్రీస్తు విరోధులు ఎందుకు ఆయనకి వెళ్లాల్సిన మహిమను ఘనతను దొంగిలిస్తున్నారన్నట్టు చూడండి కాబట్టి సూర్యుడు చంద్రుడు ఎక్కడ ఆగిపోయిండ్రు అను మాట యాశోరు గ్రంథంలో రాయబడి ఉన్నది సూర్యుడు ఆకాశ నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరబడలేదు యహోవా ఒక నరుని మనవి కాబట్టి సర్వాధికారి అయిన దేవుడు రాజులకు రాజాయి ఈ రోజు రాజులను ఆశ్రయిస్తాడు కానీ ఆ రాజులకే రాజు అన్నట్టు ఆయన ప్రభువులకే ప్రభు కదా కాబట్టి ఆ దేవుడు ఎవరు యేసుక్రీస్తు ప్రభు అన్నట్టు చూడండి ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దాని తర్వాతనే కానీ ఉండలేదు ఎందుకంటే ఇట్టి విశ్వాసం ఉండదు ఆయనే చెప్పిండు కదా మనిషి కుమారుడు తిరిగి వస్తే భూమి మీద విశ్వాసాన్ని కనుగొనంటే ఆ తర్వాత దినం ఎందుకు ఉంటుంది అంత విశ్వాసులు ఉండరు చెప్పండి ఈరోజు నువ్వు నేను ఎక్కడున్నాము యుద్ధంలోనే ఉన్నాం కదా కాబట్టి కష్టాలు వస్తాయి కాబట్టి ఆపదలు వస్తాయి కాబట్టి శ్రామలు వస్తాయి కాబట్టి మనుషుల నుంచి ద్వేషాలు వస్తాయి యశు ప్రపంచాన్ని ఏదో నువ్వు జరుగుతుండే భయపడాలి కానీ దేవుడు చెప్పిన జరుగుతుండే నువ్వు ఆనందించి సంతోషిస్తే నీ పరలోకంలో అధికమవుతుందంటే రోడ్ల మీద తిరిగితే ఏమొస్తుంది నేను బిషాబ్ని అని చెప్పుకుంటే నీకు తెలియదా ఈ సత్యము నేను రెవరెండి అని చెప్పుకుంటే నీకు తెలియదా ఈ సత్యము ఎంత పెద్ద స్థంగ స్థాపించిన ఎంత పెద్ద స్థంగం చెప్పుకుంటే నీకు ఈ చిన్న ఆత్మీయ సత్యం తెలియలేకపోయిందా నువ్వెట్లా కాపరవైనావు నువ్వెట్లా కాస్తున్నావు గొర్రెల్ని నువ్వెట్లా సత్యాన్ని ప్రకటిస్తున్నావాడివి చూడండి ఇలా కదా శ్రమల పాలైన వాళ్ళని బలపరచాలా శమల పాలయ్యే వాళ్ళని అప్పుడు కదా అమ్మా నీ విశ్వాసం నిన్ను రక్షించింది అన్నట్టు ఇలాంటి విశ్వాసం ఉంటే మనల్ని రక్షించదా చెప్పండి ఈరోజు భూమి మీద యసు ప్రభు వస్తున్నాడు కదా రాబోతున్నాడు కదా ఆయన వాక్యం ఇప్పుడు మన జీవితంలో చూడట్లేదా ఈరోజు లోకంలో నేటి క్రైస్తవుల్ని సేవకుల్ని మన తోటి సహవాసగాలని మన గ్రూపులో వాళ్ళని ఎక్కడుంది విశ్వాసం యసుక్రీస్తు ప్రభు తిరిగి వస్తున్నప్పుడు ఇప్పుడు నాలో ఉందా నీలో ఉంది ఎవరిలో ఉంది అందుకు యసు ప్రభువు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు కాబట్టి నేను ఈ లోకానికి వచ్చేటప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొనంటే ఉండదు ఎందుకంటే మర్చిపోయినారు నేను చేసిన కార్యాలను గుర్తు కృతజ్ఞులై ఉంటారు గుర్తు కదా క్రైస్తవుడు కృతజ్ఞత భావం లేనివాడన్నట్టు ఆ మాట వినడానికి గ్రహించడానికి కఠినంగా ఉన్నా వాళ్ళ క్రియలను బట్టి చూస్తే అట్లనే కనిపిస్తుంది అన్నట్టు చెప్పండి దేవుడు ఎన్ని కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేయలేదు ఈరోజు మన పట్ల ఎందుకు చేయట్లేదు అంటే కృతజ్ఞత భావం లేదు కదా నువ్వు విరోధంగా ఉన్నావు దేవుడికి నీ పక్షాన లే ఎందుకు ఆయన నీతిని నెరవేర్చే వాడివైతే నీ పక్షాన ఉంటాడే కానీ ఆయనని నమ్మని వాడివైతే అపనమ్మకస్తుల వల్లలో ఉంటారు కదా చూడండి కాబట్టి యుహోవ ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతనే కానీ ఉండదు నాడు యోవా ఇస్రాయేలీల పక్షన యుద్ధము చేసను అందుకు పిలిపి పత్రికలో పౌలు పక్ష చెప్తాడు కదా దేవుడు మన పక్షమును ఉండగా మనకు వీరో దేవుడు చెప్పండి ఎవరు నిన్ను హింసించినా దూషించినా ద్వేషించిన నిందల చేసినా నీ పక్షాన దేవుడు ఉన్నప్పుడు అపోస్తుల కార్యంలో దేవుడు వాళ్ళ ఉన్నాడు కదా వాళ్ళకు తోడుగా ఉన్నాడు వాళ్ళకన్నా గొప్ప శ్రమంలో మనం ఎక్కడ పొందుతున్నాం యేసుప్రభు పొందిన శ్రమలో కొంచెమంటే కొంచెమన్నా నువ్వు పడినావా నీ పరిచర్యలు అలా పొనితేనే పరిచర్య అని కూడా ప్రభు చెప్తలేదు చూడు ఇప్పుడు దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు ఇప్పుడు పేతుర్ని చరసాలలో వేసినరు సంగమ్ము అత్యాసక్తితో ప్రార్థించు ఏమైంది చరసాల బదులైపోయింది పౌలు ఇంకొక వ్యక్తి ఎవరు చూడండి పౌలు శీలని చరసల్లో వేస్తే వాళ్ళ పాటలతో ప్రార్థిస్తే ఏమైంది ఇవన్నీ అందుకు ఎగు సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గురుడుతనం అంటే అరే మీ సమస్యకు పరిష్కారం నీ దగ్గర ఉంది నువ్వు ఎక్కడ ఎత్తుకుతున్నావు పోయి రోడ్ల మీద ఎత్తితే ఎవడిస్తాడు నీకు సమస్యకు పరిష్కారం ఎవడు నీ మనవి ఆలకిస్తాడు రేపటి దినం ఒక దినం నీ మీద పడతారన్నట్టు చూడండి ఈ రోజు వివేకం లేకుండా క్రైస్తవులు అవివేకులాగా ఉండి దేవుడు చిత్తాన్ని గ్రహించలేకపోయి వాళ్ళు ఇచ్చిన సమయాన్ని రోడ్ల పాల మీద చేస్తున్నారే తప్ప సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు కదా పెద్ద పెద్ద పాస్టర్లు పెద్ద పెద్ద విషబ్లు మత కదా విషబ్ అంటే నువ్వు ఏమైనావు నీకు సత్యమే తెలియదు నువ్వు ఎట్లా మత నీకు వాక్యం తెలిస్తే దేవుని త్రోవని పక్కదారి ఎట్లా మళ్లిస్తావు నువ్వు చూడండి ఈ రోజు మనుషులు ఎంత అవివేకులయ్యి అంధకారంతో జీవిస్తున్నారు నువ్వెలా ఉన్నవాడు నీ జీవితాన్ని నువ్వు చూసుకోవాలన్నట్టు ఇప్పుడు యహోవా ఇస్రాయేలీల పక్షంలో యుద్ధము చేస్తున్నాను ఇప్పుడు పౌలేమంటాడు క్రీస్తు సైనికుడు వలె పోరాడుము అను నీ చేతులకు యుద్ధం నేర్పేవాడు ఏసు క్రీస్తు యుద్ధము ఆయన చేస్తాడు కదా దాబీదు చే పోయి గొల్లి అది అతను సాధ్యమేనా దాబీదికి ఎట్లా సాధ్యమైంది తను గ్రహించిండు ఈయన జీవం కలిగిన దేవుణ్ణి నువ్వు ఎవడివి నువ్వు ఎంతటి వాడివి సున్నతి పొందని వాడివి అన్నట్టు కాబట్టి యుద్ధం చేసి ఈరోజు అదే యుద్ధము మనం ఏం చేస్తున్నాము శరీరులతో కావు కదా ఆకాశ మండల దురాత్మల సమూహాలతోటి లోక్నాథులతోటి కదా దానికి యుద్ధం చేయాలంటే కొన్ని విధానాలు దేవుడు నేర్పించింది కదా నీ పాదములకు సమాధాన శివార్త వలన సిద్ధ మనసుతోను జోడు అంటే నువ్వు అడిగిపెట్టే ప్రతి స్థలంలో ఏముండాలా సమాధానం ఉండాలా లేకపోతే నువ్వు వేసుప్రభు కుమారుడు కానీ ఈ అలాంటి సమాధానము అలాంటి శాంతి ఉన్న మనుషుల్లో విశ్వాసం అనే డాలు పట్టుకోమన్నట్టు చెప్పండి రహన నిరీక్షణ అనే స్థిరస్థానం ధరించుకోమన్నాడు ఆత్మ వలన పట్టుకోమన్నాడు దేవుడి చూస్తర్వాంగ కవచ ధరించుకోమన్నాడు ఇది యుద్ధమైనప్పుడు ఆయన పక్షాన్ని ఉండాలంటే నీ ఏముండాలి ఇవి ఉండాలన్నట్టు అంటే ఏమంటారు యుద్ధోపకరణములు అంటారు అన్నట్టు ఇవి లేకుండా యుద్ధం చేస్తే ఏమైపోతాడు ఓడిపోతాడు కాబట్టి దేవుడు మన పక్షమును ఉన్నాడు కాబట్టి ఏదైనా కానీ సూర్యుడు ఆగడు చంద్రుడు ఆగడు రాకెట్లో పంపిస్తేనే నలభై ఐదు రోజులు పడుతున్నాయి పోవడానికి చేరడానికి కానీ ఇతని ప్రార్థన వాళ్ళని ఆపగలిగిందన్నట్టు అంత పవర్ఫుల్ ప్రార్థన అన్నట్టు అంత ఆ ప్రార్థన ఎంత విశ్వాసంతో ఉన్నదని గ్రహించుకోవాల అలాంటి విశ్వాస కూడిన ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావు ఇక్కడ నాకు లేదు వేరే మార్గం నాకు వేరే ఒక ఆధారం ఇక్కడ లేదు వేరొక రక్షణ నాకు లేదు వేరొక దాం చోటు నేను ఎక్కడే పోయినా నాకు తప్పదు ఇవన్నీ కాబట్టి ఆయన రెక్కల కిందకు పోవాలన్నట్టు అదే కదా మోహన్నతిని చాటును నివసించువాడే తర్వశక్తుని నీడను విశ్రమించువాడే అని కీర్తనకారుడు అక్కడే కదా మనకు రక్షణ దొరికేది ఇంకెక్కడ దొరుకుతుంది ఆయన రెక్కల కింద వచ్చి ఉంటే కోడి తన పిల్లలు తన రెక్క ంటే కోడి ఏం చేస్తుంది పెద్దలను కాపాడుకుంటుందా లేదా నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు చూడండి కాబట్టి మత్తాయిస్ వరకు ఇరవై చూడండి కాబట్టి చూడండి ఒకటో పేపర్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో నిబ్బరమైన గల వారి మెలుకువగా ఉండు నిబ్బరము ఇప్పుడు పౌల మనం చూస్తే ఈయన యుహోసువతో మన ప్రభుత్వడకము జడియకము బెదరకము నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము ఎందుకు నిబ్బరమైన బుద్ధి అంటే నువ్వు కూడా అంతే దిగులు పడొద్దు జడియొద్దు ఏమీ బైబుల్లో లేని వాళ్ళ నీకేమో వింతగా ఆశ్చర్యకరంగా నీకే జరుగుతున్నట్టు ఎందుకు అంత తల్లడిల్లిపోతున్నా ఏ వ్యక్తి బైబిల్లో శ్రమ పొందని చెప్పండి ఏసుప్రభు దేవుడే కదా శ్రమ పొందిండా పౌలు ఎవరు గొప్ప సేవకుడు కదా గొప్పగా సంఘాలు స్థాపించిన వాడు కదా రాళ్ళతో కొట్టించుకోలేదా ఆయన శ్రమ పొందలేదా స్టెఫన్ శ్రమ పొందలేదా పేతులు శ్రమ పొందలేదా యోహన్ శ్రమ పొందలేదా అపోస్తులు శ్రమలు పొందలేదా ప్రవక్తలు శ్రమలు పొందలేదు ఈరోజు నీకు నాకు కొత్తగా ఆశ్చర్యకరంగా ఏదో వింత జరిగినట్టు ఎందుకు క్రైస్తవులు ఆలోచిస్తున్నారు వాళ్ళు శ్రమలు పొందిన ఎట్లా దేవుని పక్షాన ఉండి ఆయన నీతిని నెరవేర్చారు ఈ రోజు నా కలిగి ఉన్న శ్రమలో నేను దేవుని పక్షాన ఎట్లా నిలబడి ఆయన నీతిని నెరవేర్చాల ఏబు శ్రమ పొందలేదా చెప్పండి శ్రమలు పొందనుడేవాడు ఆయన కుమారుడై ఉండి ఆయన కూడా శ్రమ పొందింది కదా ఏమేమి వాళ్ళకన్నా గొప్పవాళ్ళవా నువ్వు ఏ విషయంలో గొప్పవాడి నువ్వు ఏ విషయంలో నీ సాక్ష్యం బాగుంది ఏ విషయంలో నీకన్నా ఒక ప్రత్యేకమైన విధానం కుంది ఒక విధానం ఏ లేకుంది ఒక విధానం అపస్తుల్లో లేదా నీకు ఏ విధానం ఉంది నువ్వు ఏ విషయంలో దేవుని నీతిని నెరవేర్చినట్టున్నావు నీ జీవితంలో దేవుని చిత్తాన్ని కలిగించడానికి నిజంగా ముందుకు రాలేదు నువ్వు ఏ దేవుని చిత్తాన్ని నెరవేర్చినా కాబట్టి మనకేం ఉండాలంటే బుద్ధి ఉండాల అందుకు నిబ్బరమైన బుద్ధి గల ఉండమన్నాడు నిబ్బరం కలిగి ఉండమన్నాడు కాబట్టి దిగులు పడవద్దు కదా మనం మేబీ గొప్పగా జరుగుతున్నట్టు ఏదో మనమే ఈ బైబుల్లో ఏ భక్తుడు ఎవరు పొందని శ్రమలు నువ్వు నేనే పొందుతున్నట్టు ఊహించుకుంటే కాదు కదా విధానం చూడండి కాబట్టి మీ విరోధి అయిన అపవాది గర్చించు సింహము వలె ఎవరిని మింగుతున్నా అంటే అవకాశం ఇస్తే నిన్ను కూడా మింగేస్తున్నట్టు నువ్వేమీ పెద్ద గొప్పవాడే కాదు నువ్వెప్పుడు గొప్పవాడిపోతావంటే క్రీస్తు నీ పక్షాన్ని ఉన్నప్పుడు నువ్వు బలవంతుడివే లేకపోతే ను బలహీనుడివే నిన్ను కూడా మింగేస్తుడు అన్నట్టు చాలా మంది మింగుతున్నాడు కదా కాబట్టి మనుషులు మారలేకపోతున్నారు జీవితాలు మారలేకపోతున్నాయి వారి అలవాట్లు కూడా మార్చుకోలేకపోతున్నారు వేషదారుల వలె ఉండే చూడండి కాబట్టి మనం గ్రహించుకోవాలి చూడండి యాకోబు రాసిన పత్రిక ఐదో వచనంలో మీ ఆపములను ఒకనిదోనొకడు ఉప్పు అంటే దేవుడు ఎందుకు ఒకనితో ఒకడు ఒప్పుకున్నానంటే ఇప్పుడు నేను ఉన్నాను నా పేరు దిల్లీ బ్రదర్ కాబట్టి పలానా రవి బ్రదరో లేదా పలానా సిస్టరో లేదా పలానా బ్రదరో వచ్చి నాలో ఒక బలహీనత ఉండి చెప్పినప్పుడు నేనేం చేయాలా నన్ను నేను హెచ్చించుకోవాలా నా బలహీనత ఉంది కాబట్టి సరి చెప్పాలా వేర నేను వెళ్ళి పలానా రవి బ్రదరో పలానా సిస్టరో పలానా బ్రదర్ నుంచి చెబితే ఆ బ్రదర్ ఏం చేయాల ఏం చేయాల బైబిల్లో ఏం చేపడుతుంది ఎందుకు ఒకడు ఒప్పుకోమంటుండే దేవుడు అంటే మాట్లాడే దేవుడు ఎలాగైనా నీతో మాట్లాడాలనేది చూపాలి కదా ఇప్పుడు ఒక బ్రదర్ రెండు నా విధానము నాకు నేనే నా గురించి అని చెప్పి ఆ బ్రదర్ హృదయంలో ఆ బ్రదర్ నిర్దేశించాలా పాపములు ఉంటే ఇంకా అహంకారంగా పోతుంటివి ఎప్పుడు బయటపడతావు దాంట్లో నుంచి ఇప్పుడు ఒప్పుకోవడం అంటే ప్రకటిస్తున్నాడు ఒక బ్రదర్ వాక్యం నిలబడి నీ జీవితం అలా లేదు ప్రభువే వాక్యం ఏం చేయాలి ఒప్పుకోవాలి వాక్యానికి ఏదైతే చూపించిన వాడువైతే ఒకరితో ఒకటంటే ఒప్పుకునే మార్గాలు కానీ కానీ సత్యం ఏంటంటే నేను ఎట్లా ఉన్నాను అన ఉండాలంటే నీ జీవితం అంతకన్నా దరిద్రంగా జరవుతుంది అన్నట్టు నువ్వు అంతకన్నా హీన చూడండి పాపంలో ఇంకా దినదినం నువ్వు పాపం అనే ఊబిలో పడిపోతారీనైనా అంతే కదా అందుకు వివేకం ఉండాలన్నట్టు అందుకు ఆత్మను వివేచించాలన్నట్టు ఆత్మను ఎందుకు వివేచించాలా ఆత్మస్వరూప దేవుడు కదా గాడిద గార్ధాబము నోడి నోరు కదా దేవుడు బిలాముకి గ్రహించలేకపోయినాడు బిలాం మూర్ఖత్వం అన్నట్టు మూర్ఖుల్ని వక్ర ఆలోచనలు కలిగిన వాడిని దేవుడు కూడా మార్చి ఏమైపోతారా తెగవేయబడి నరక చతులని ఎందుకు చెప్పిండు మూర్ఖులు అన్నట్టు కాబట్టి ఒప్పుకోవాలా ఒప్పుకోకపోతే ఆ ఒప్పుకో దానికి ఒక శ్రమ వినంగా నువ్వు అన్నట్టు నేను తీపి తెరుస్తులా జరగబోయే దేవుడు మాట్లాడతాడు ఎవరైతే వాక్యాన్ని విని వాళ్ళ జీవితాల్లో ఆచుకున్న వాళ్ళందరూ ఒక దినం వాళ్ళ జీవితంలో కచ్చితంగా క్రమల పాలవుతారు అన్నట్టు ఎందుకంటే మాట్లాడే దేవుడు నువ్వు ఒప్పుకుంటే నీ అతిక్రమములు ఏమవుతాయి వల్ల ఆయన కనికిరం పొందుకుంటావు అన్నట్టు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ మన జీవితంలో జరిసే తప్పులను చూపిస్తా ఉంటాడు ఆయనకి కాదు ప్రేమ ఉంది కాబట్టి నిన్ను నన్ను రక్షించుకోవడానికి అంతగా ఈ లోకం పట్ల మన పట్ల ఆయన ఆలోచన పెట్టు మనమేమో ఆయన ఆలోచన ఎరగలేకపోతుంటే ఆయన హృదయాన్ని గ్రహించలేకపోతుంటమి నా పట్ల దేవుడు ఏందనేది విలాములాగా వంకర త్రోభం నడుస్తుంటే కాబట్టి మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకుని మీ స్వత కదా ఆయనే తన శరీరమును ఆ పాపముల మీద ఆ సిల్వం రౌండ్ మీద మోసను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి అన్నాడు ఇక్కడ ఏమంటాడు మీరు ఎప్పుడు మీ పాపములు ఒకనితో ఒకని ఒప్పుకున్నప్పుడు మీకేమొస్తుందంట ఒప్పుకోవడం వల్ల మీరు స్వస్థత పొందున కాబట్టి ఒప్పుకోవడం వల్ల నీకేం కలుగుతుందంట స్వస్థత కలుగుతుందంట కాబట్టి ఒకని కొరకు ఒక ప్రార్థి అంటే ఒకని ఒకడు పాపములు ఒప్పుకోమంటుండు పాపములు ఒప్పుకున్నాక ఏమవుతుందంట ఆ ఒప్పుకున్న అలాగే ఎందుకు ఇప్పుడు యహోస్వ ఎవరు కదా కాబట్టే కదా సూర్యుడు చంద్రుడు ఆగిపోయి లేకపోతే ఎట్లా ఆగిపోతారు కాబట్టి నీతిమంతుని విజ్ఞాపన మన పూర్వకమ దై బహు బలము గల దై ఉండి నువ్వు ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలా యహోశ్వ ప్రార్థన ఎంత బలము కలిగిన ప్రార్థన కాకపోతే కదా సూర్యుడు చంద్రుడు కూడా ఆగిపోయింట్ అంటే చెప్పండి నీతిమంతుడు అంటే దేవుని నీతిని నెరవేర్చేవాడు అన్నట్టు వాడిని నీతిమంతుడు అంటారు ఇప్పుడు యహోశ్వ ఎందుకు ప్రార్థిస్తున్న తన కోసం కాదు కదా ఆయన జనులు ఆయన స్వాస్థ్యం యుద్ధంలో ఓడిపోతున్నారు కాబట్టి వాళ్ళ పక్షాన ఈయనేం చేసిండు విజ్ఞాపన చేసి అంటే మన ప్రార్థన ఎలాంటిదై ఉండాలి చెప్పు కాబట్టి నువ్వు నీతి ఎప్పుడు అవుతావు అంటే ఏసుక్రీస్తు ప్రభు నీతిని నెరవేర్చిన వాడి అయితేనే అవుతావు నువ్వు పరిశుద్ధుడు ఎప్పుడు అవుతావంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది ఎప్పుడైతే ఏసుక్రీస్తు నామన పాప పొందుతావో అప్పుడు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు కాబట్టి ఆయన రక్తము ద్వారా నీకేమవుతుందంటే నీ పాపములకు నీ అపరాధములకు పాపక్షేమ పని కలుగుతుంది కాబట్టి నువ్వు పరిశుద్ధుడిగా మార్చిపెడతామన్నా ఆ పరిశుద్ధ ఎప్పుడు సాగించుకుంటానంటే పాపం కాబట్టి పరిశుద్ధ కాబట్టి దేవుడు చెప్తాను ఐదో అధ్యాయము పదమూడో వచనంలో మీలో ఎవనికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలేను కాబట్టి శ్రమ వస్తే ప్రార్థన చేయాల మనుషులు చెప్పుకోదు నువ్వు దేవుని అన్ని సమస్య గురించి మొరపెట్టాల ఇస్రాయే మొరపెడితే విన్నాడు మొదటి మొరేమైందంటే దేవుడిని ఎద్దు ఏది వాళ్ళ మొరంటే వాళ్ళ ప్రార్థన ఆ చేరిన ప్రార్థన దేవుడు విన్నాడు విన్న తర్వాత దేవుడు వాళ్ళని చూచాడు తర్వాత లక్ష్యం ఉంచాడు వాళ్ళ లక్ష్యం ఉంచే క్రమం ఏమైంది వాళ్ళు అక్కడి నుంచి బయటకు రావాలి ఎట్లా రాేవుడు విడిపించాలి ఇలా వాళ్ళ మనకి మనమే మనం ఎనిమిది రోజులు ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా దేవుని చిత్రం లేదు కాబట్టి నీ పని తీసి తోగుద్దే వినడానికి క్రహించడానికి మీకు కష్టమైన నన్ను కట్టుబడుకున్న నేను నేను దాని తర్వాత చోయించేసి కట్కట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎనిపిస్తుంది వాయిస్ కట్కట్ వస్తుంది బ్రదర్ చూడండి ప్రార్థించినప్పుడు వాళ్ళ ప్రార్థన తన దూసీ ఇస్రాయిల్ ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తుండు పంపించి అక్కడ ఎక్కడ చూసినా వాళ్ళు ఏం చేసిన దేవుడి చిత్తంగా ప్రార్థించిన కార్యం దేవుడు జరిగిచ్చి ఈరోజు ఆ రీతికి ఎక్కడ దేవునికి అవకాశం ఇస్తున్నా చెప్పండి సొంత తలంలో మనస్త విధానమే కనిపిస్తుంది కాబట్టి ఎక్కడ దేవునికి చూడమనిపిస్తుంది కాబట్టి ఏమీ మార్పు లేదు ఏమీ లేదు ఎలా ఉందో యథావిధిగానే ఉంది ఏ మార్పు లేదు అన్నట్టు దేవుని చిత్తానికి అవకాశం ఇపోతే మార్పు ఏమి ఉండదు ఆయన చిత్తానికి మనం చూస్తాం అన్నట్టు ఆయన చిత్తానికి ఎప్పుడైతే మనం లోబో ఉంటాడు కాబట్టి ఆయన చేపిస్తాడు సమస్తం ఈ పట్ల కాబట్టి అలాంటి విశ్వాసం మనకు ఉండాలా పరిశుద్ధుడు తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రములు స్థుతులనైనా ప్రభా అవును ప్రభ ఈ రోజునైనా మేము మనుషులను నమ్మొద్దు రాజులను నమ్మకవద్దు యహోవను ఆశ్రయించటం మేలు అన్నా కాబట్టి ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా ఏ అపాయం వచ్చినా ఎలాంటి శ్రమ వచ్చినా హింస వచ్చినా కరువు వచ్చినా ఉపద్రవం వచ్చినా వ్యాధి వచ్చినా బాధ వచ్చినా క్రీస్తు ప్రేమ నుండి మన ఎడపాపు వానైనా అవును ప్రభ మీరు మా ప్రేమ కలిగిన దేవుడై ఉన్నారు కాబట్టి పాపులమైన మమ్మల్ని రక్షించడానికే పాపం లేని మీరు తీర్పు పొందినైనా తలపాలైన ప్రభా ఈ లోకంలో ఎవరు పొందని బాధ శ్రమలు మా కొరకు ఆ కలవరిస్తులో మీరు పొందినారు ప్రభ నీ కృప చేత మమ్మల్ని రక్షించుకున్నారు ప్రభ ఎన్నిక లేని మమ్మల్ని యోగ్యత లేని మమ్మల్ని ఈ లోకంలో ఎందుకు పనికిరాని మమ్మల్ని ప్రభ తండ్రి అంతరంగ మందు యూదులు గాను ఇష్ట గాను అబ్రహాం సంతానంగా ఆశీర్వాదానికి వాసులాగా మమ్మల్ని తెలుసుకున్నా ప్రభా మమ్మల్ని ఏర్పరచుకున్నావు ప్రభ కాబట్టి లోకంలో నుండి మీరు మమ్మల్ని ఏర్పరుచుకున్నారు కాబట్టి ఆయన మీకు దానిని బట్టి మీకు వందనాలు స్తోత్రములు కాబట్టి మా జీవితంలో ఎలాంటివి కలిగిన మా గురి మీ వైపే ఉండాల మా విశ్వాసం మీ మీదనే ఉండాల నమ్మకం మీదనే ఉండాలి మా నిరీక్షణ మీ మీదనే ఉండాల మా ధైర్యం కూడా నువ్వే ఉండాల ప్రభ మాకు కలిగున్నవి ఏవి మమ్మల్ని ధైర్యపరచు మేము కలిగి ఉన్న ఏవి మమ్మల్ని పెంచు మేము కలిగి ఉన్న ఏవి మమ్మల్ని ఎంత మాత్రమో తండ్రి కాపాడాలి ప్రభావ కేవలం మీ కృప మమ్మల్ని కాపాడగలరు మమ్మల్ని రక్షించగలరు ప్రతి వాటి నుంచి మమ్మల్ని విడిపించగలిగిన దేవుడు మీరొక్కరే ప్రభ దానిని బట్టి మీకు వాదనాలు చెల్లిస్తాం ప్రభ ఇంత గొప్ప ధన్యత ఇంత గొప్ప ఆదరణ ఇంత గొప్ప ప్రేమ వాత్సల్యత దయా దాక్షిణ్యం ఈ లోకంలో ఎవరు మా పట్ల కనబరచలేరు ప్రభ ఎవరు మమ్మల్ని చూసి కనికిరం కూడా చూపలేరు ప్రభ నువ్వు ఒక్కడవే కనికిరం కలిగిన దేవుడయ్యో కాబట్టి నీ కనికరం మేము పొందుకోవాలా నీ కృప మేము పొందుకోవాలా నేను మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ ఆదరణ మాకు ఉండాలా ప్రభ నువ్వే తల్లి మరిచినా తండ్రి మరిచినా నువ్వు మమ్మల్ని మరవనో దేవుడవు ప్రభ కాబట్టి ఈ లోకంలో ఎవరు మమ్మల్ని మరిచినా ఎవరు మాతో ఉన్నా ఎవరు చూపించే ప్రేమ అది ఏది శాశ్వతం కాదు ప్రభ మా ధనం మా పేరు ప్రఖ్యాతలు మా కలిగి ఉన్న ఏదైనా అది భార్య కానీ బిడ్డలు కానీ తల్లిదండ్రులు కానీ మా సహవాసంలో ఉండవాలని ఎవరిదైనా అది తాత్కాలికమే ప్రభ కాబట్టి సదాకాలమునైనా మాతో తోడుగా ఉండే దేవుడు శాశ్వతమైన ప్రేమతో ఆదరించే దేవుడు నీ ప్రేమ అది శాశ్వతం ప్రభ కాబట్టి ప్రభనైనా ఆ ప్రేమలో మేము పరిపూర్ణలు అవ్వాల ఆ ప్రేమలో మేము ఉండాలా ప్రభ కాబట్టి చిత్తాన్ని మేము గ్రహించి నెరవేర్చాలి అలాంటి గొప్ప విశ్వాసం అందరి అనుగ్రహించి ఆ రీతిగా నేను నీలో మేము అంటుకట్టబడి బహుగాలించే కృప దైవ ఏసుక్రీస్తు నామంలో తండ్రిని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి మన ప్రభు క్రీస్తు ప్రభు యొక్క మన కుటుంబ సభ్యులకి మరీ ముఖ్యంగా విజ్ఞాపనలు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎక్కడైతే క్రైస్తవుల పట్ల భయంకరంగా హింసలు దాడులు జరుగుతున్న ప్రతి క్రైస్తవులకి ప్రతి విశ్వాసులకి ప్రతి సంఘస్థలందరికీ ఆయన కృపా కనికరం మనందరికీ సదాకాలం తోడ ఉండి నడిపించిన కనుక ఆ మెయిన్ ప్రెజ్లాస్టర్